ె కవిం కవీనాముపమి రాజం బ్రహ్మణా బ్రహ్మణ స్తం వన్మోతిదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ అస్మాచార్య పం వందే శుభు పరంపరా ఓం ఆగన్సు మే వాక్ ప్రాణశ్రమోబలంద్రియాణ సర్వాణి బ్రహ్మ ఉపనిషదం బ్రహ్మ నిరాకుల్యాంబ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమనిరాకరణం నేస్ సదాత్మని నిరే ఉపనిషత్తు ధర్మాస్ మయి సన్ మయి ఓం శాంతి శాంతి శాంతి మఘవన్మం వా ఇదం శరీరం ఆప్తమృత్యునామృత్యాశరీ ఆత్మనోధిష్టానం ఆప్తో వైస శరీర ప్రియా ప్రియాభ్యా వై స శరీరస్ సియాప్రియరపహతిరస్తి అశరీరం వసంతం నియా ప్రియస్తృశ జీవేణ ప్రవిశ్య సదవ అధితిష్టతి అర్వాదీదృశం నిత్యమేవా ఓకే జీవరూపేణ ప్రవిశ్య సదేవ అధితిష్టతి అధిష్టానం అది చెప్పాలి ఆత్మకు ఈ దేహము అధిష్టానము అధిష్టానం అంటే ఏంటి మనం ఇంతకుముందు ఆరోగ్యంలో చూసాము సో జీవేన ఆత్మనా అనుప్రవిశ్య ఇవి చాలా గంభీరములైన విషయాలండి ఇప్పుడు ఎలాగ స్థితి ఎలా చెప్తుంది అంటే ఈ దేహము ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహములైతే జడమైపోతుంది ఇక్కడ ఉన్నది రెండే అంశాలు ఒకటేటి దేహము జడమైన దేహము రెండవది ఆత్మ చైతన్యము రెండే అంశాలున్నాయి బాడీ అండ్ ఆత్మ సెల్ఫ్ రెండే అంశాలున్నాయి ఏమంటే ఈ దేహములో ఈ ఆత్మ చైతన్యం ప్రవేశించే విధంగా ప్రవేశించింది ఏదైనా ఆత్మనా అను ప్రదృష్ట నామరూపరవాణి అని ఆరోగ్యంగా మనం చాలా విస్తారంగా చూస్తున్నాము ఏ రూపంగా ప్రవేశించింది అని ఒక ప్రశ్న ఇప్పుడు ఏదో ఒక రూపంగా ప్రవేశించే అలాగే ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ లో ప్రవేశించింది అన్నారు ఏ రూపంగా ప్రవేశించింది అని ఒక ప్రశ్న వస్తుంది వస్తే అప్పుడు దానికి మెకానికల్ మోషన్ రూపంగా ప్రవేశించి మనకి కనబడుతూ ఉన్నది అని చెప్పాలి అన్ని చోట్ల అదే పనికి బల్బులో ప్రవేశించింది అంటే ఏ రూపంగా ప్రవేశించింది అని మళ్ళీ ఒక ప్రశ్న ఉంటుంది అదే విధంగా ఈ మాంసమయమైన ఈ దేహంలో ఈ దేహంలో మాంసమయమైన అనేది చేసిన సో ఈ దేహంలో ఆత్మ చైతన్యం ప్రవేశించింది ఏ రూపంగా ప్రవేశించింది అంటే జీవరూపంగా ప్రవేశించింది జీవా అంటే అక్కడ అర్థం ఏంటంటే అయాం రూపంగా ప్రవేశించింది సో ఎప్పుడైతే ఆ చైతన్యము ఈ దేహంలో ప్రతిఫలిస్తుంది దేహేంద్రియ మన సంఘాతంలో ప్రతిఫలిస్తుందో అప్పుడు అది అహమస్మి అనే రూపంగా ప్రతిఫలిస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటేవిటి దేహము దేహేంద్రియ మన సంఘాతము లేక దేహం అంతా కూడా ఫిజికల్ రెండవది ఏమిటి ఆత్మ ఉన్నాయి మరి పరిచ్ఛిన్నమైన వ్యక్తి ఎవడు అలాగే ఎవడు లేడు ఆ ఉన్నట్లు భాషిస్తున్నాడు అంటే వాడు ఆత్మ కంటే భిన్నుడు కాబట్టి ఆ విధంగా స్థుతితే ఏమని చెప్తోందంటే ఈ శరీరము నేను నాది అనే అభిమానము కల జీవుని యొక్క స్థితిని అంగీకరించట్లేదు సో జీవుని అంటే అటువంటి స్థితిని అనుభవానికి వస్తుంది అంటే అది నిత్యాత్వమే అనుభవం నిత్యాతత్వమే అనుభవానికి వస్తుంది అనే నేను పరిచ్ఛిన్నమైన జీవుడను అనే అభిమాన అనే అనుభవం కలిగింది అంటే అది మనస్సు యొక్క దోషం వల్ల కలిగింది మనస్సు ఏం చేస్తుందంటే అయామ రూపంగా ప్రతిఫలిస్తుందని అన్నామా ఇప్పుడు ఈ అయామన్నది ఒక మనోవృత్తి అత్యంత మౌలికమైన మనోవృత్తి ఈ మనోవృత్తి దేంతో తాదాత్ని చెందాలి అటు ప్రతిఫలన రూపమైన చైతన్యంతో తాదాత్ని చెందాలి ఇటు దేహంతో కాదు కానీ మనస్సుకు ఉండేటువంటి క్రూబిటీ వల్ల దానికి ఉండే స్కూలత్వము అనేక కాలుష్యములు ఉండట అది తన తన మూలతత్వంతో కాకుండా ఫిజికల్ బాడీ తోటి ఐడెంటిఫై అవుతూ సో దట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ కాబట్టి ఈ రకంగా ఉదయించినటువంటి వ్యక్తి ఆ పూర్ణ ఆత్మతత్వం కంటే ధిన్యుడు కాదు అని మనం అక్కడ నిరూపించారు ఇన్ దట్ సెన్స్ ఈ దేహము నాకు ఆత్మకు అధిష్ఠానము అని చెప్పారు మంచిది నిత్యమేవ మృత్యుగ్రస్తం ధర్మాధర్మ అధిష్టానం తదధిష్ఠి సద్వాన్ సరీరో ఇప్పుడు మంత్రంలో ఏమైనా ఉందంటే శరీరమాత్రం మృత్యునాశీరస్ ఆత్మన అధిష్టానం అని అంతవరకు వచ్చింది ఇప్పుడు ఆత్మ వై సరీర క్రియాక్రియాభ్యాం అని ఇప్పుడు ఈ శరీరుడు క్రియాక్రియములకే అంటే సుఖ దుఃఖములకే ఇష్ట అనిష్టములకే ఆత్హ అంటే గ్రస్త ఇంతకు ముందులాగే పట్టుకొనబడి ఉన్నాడు పట్టుకోవడమే అంతే అలా పట్టుకోవడమే ఇప్పుడు ఒక ఇది అత్త పుస్తం ఏదంటారు దాన్ని అత్తపుస్త అది ఎలా ఉంటుంది అక్కడ కూర్చొని ఉంటుంది మనం దగ్గర వెళ్తే కొత్త ముంటుందంటే అది ఆ విధంగా ఈ రాజ ఈ సంసారము మనం ఒక్క ప్రసారి అభిమానం పెట్టుకుని దాంట్లో అడుగు పెట్టగానే కొట్టుకుంటాం ఎంత గట్టిగా పట్టుకుంటుందో తెలుసుకుండి బో చాలా ఘోరంగా పట్టుకుంటుంది సింపుల్గా ఉంటాడు మనిషి సో అనేక మార్గాల్లో కోర్టులు సంపాదిస్తాయి కోర్టులు సంపాదించిన తర్వాత నిద్ర పట్టడం మానే ఎందుకంటే కర్మ కర్మ వ్యాపృతి లేకపోతే గటింగ్ ఎంగేజ్డ్ ఇన్ యాక్షన్స్ అది పెరుగుతుంది ఆ యాక్షన్స్ బాగా పెరుగుతోంది కోర్టు తీసుకుంటాడు అయ్యాడు కాబట్టి ఆ కోర్టులని ఇంకా ఫర్దర్ గా కోర్టును సంపాదించడంలో తల మున్కలు అయిపోతూ ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి తర్వాత సంపాదించిన కోర్టులను రక్షించుకోవటంలో మెన్నెన్నెన్నో లాయర్స్ పెట్టుకోవాలి ట్యాక్స్ పీపుల్ పెట్టుకోవాలి అకౌంటెంట్స్ పెట్టుకోవాలి వాళ్ళందరి మీద అజమాయితీ చేస్తూ ఉండాలి ఇంకో వాళ్ళ మీద అజమాయితీ చేస్తూ ఉండాలి అవన్నీ పనులు ఉంటాయి ఇవి కాక ధనాన్ని బట్టి వచ్చే సోషల్ స్టేటస్ అనేవి అని ఏదని ఉంటాయి రోటరఫై క్లబ్ అని లయన్స్ క్లబ్ అని లేకపోతే మరో క్లబ్ అని ఏదో అయిపోతుంది వాటి అన్నింటిలో తర్వాత ఏదో కొద్దిగా దేవుడు అని అని టెంపుల్ అని దీంట్లో పడిపోతుంది ఎవరిలో వెంట పడుతూ ఉంటుంది దాంతో ఎన్ని పళ్ళు ఉంటాయంటే తెల్లారి లేచేటంటే మళ్ళీ పడుకునే ముందు రెండు వందల పనులు మూడు వందల పనులు ఉంటాయి మంచీకి వెళ్తే నిద్ర పట్టదు కారణంగా టాబ్లెట్లు వేసుకోవడం తర్వాత భోగాలు అధికంగా ఉన్న కారణంగా టాబ్లెట్లు వేసుకుంటూ ఈ విధంగా ఐదారు రకాల ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాయి అదో ఫ్యాషన్ ఈ ట్యాబ్లెట్లు వేసుకునేందుకు ఒక బంగారు ధనిని ఒకటి పెట్టుకుంటాడు దాంట్లో వేసుకుంటారు దాంట్లో గడపా చక్కటి అందమైన వెండి ధరిన వెండి ధరిన మిలిగిన అంటున్నాం కదా అందమైనటువంటి ధరిన దాన్ని స్పెషల్గా తయారు చేసి అది అది కొంటాడు అదో పదివేలు ఇచ్చి కొంటాడు అది ఎందుకంటే ఈయన కలిసిన అసిస్టెంట్ ఆయన వేసుకోవాల్సిన టాబ్లెట్లు దాంట్లో వేసి ముందుకు వస్తూ ఉంటాయి దాంట్లోకి తీసి మానవుని వ్యామోహానికి మద్దు కొద్దులేదు నన్ను అడిగితే ఈ టాబ్లెట్లు అన్నీ మానేసి వచ్చే ముందు అసలు ధ్యానము ప్రాణాయమము చేసుకున్నా తర్వాత నీకు ఏం టాబ్లెట్లు రావాలో తర్వాత ఆలోచిద్దామని చెప్తాను ముందు ఈ అసంబర్థంలోనే మెడిసిన్స్ అలా నింగుకోపోతాం అలాగే క్రియేట్ చేసుకుంటాం మనం సో ఈ విధంగా క్రియా అంతే అయిపోయాడు ఆటర్ వస్తు పట్టేసినట్టు పట్టేసిందంతేసం సార్ ఇంకా దాని నుంచి బయటపడలేదు గీతా క్లాసెస్ రావంటే ఖాళీ లేదంటే చూస్తాను శనివారం ఆదివారం క్లాస్ పెట్టి సెంటర్ ఆఫ్ ది సిటీలో క్లాస్ పెడితే ఖాళీ వేదంటారు సెంటర్ ఆఫ్ ది సిటీ అల్వాల్లో పెడితే ఖాళీ వేదం కాకునే ఇక్కడ పెడితే ఇక్కడ కూడా ఖాళీ వేద ఖాళీ వేదంట ఎక్కడో ఊరు బయట ఎక్కడో ఏదో ఫుడ్ ఫెస్టివల్ చేసి ఫుడ్ ఫెస్టివల్ లేకపోతే ఏదో వ్యక్తి పరిస్థితులు తయారవుతారు ఇవన్నీ దాచుకుందాత గీతా క్లాసుకి ఖాళీ లేదండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది సాద్నగర్లోనో లేక కర్నూలులోనో పెట్టారు ప్రతి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అని పేరు దానికి అది ఉన్నది కర్నూలుకి దగ్గర హైదరాబాద్కి దగ్గర అంటే కర్నూలుకే దగ్గర అటు దిగి కర్నూలు పోవడం దేనిక అక్కడికి పోతాడు పరిగెత్తగా కానీ గీతా క్లాసుకి రావడానికి ఖాళీ లేదండి మొన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాకపోతే మరొకటి సిటింగ్ టు ది రిస్క్రిప్షన్ సంథింగ్ కాబట్టి మనిషి తన మంచి ఎదుటితో తానే తెలుసుకోలేడు సో ఈ విధంగా ఆత్హ అనే పదం కోసం చెప్పా నా కొట్టుకుంటాను వీడేం పట్టు అభివృద్ధి దిశగా పతేస్తుంటారు అలా అనిపిస్తుంది అనమాట వీడు దాని నుంచి బయటకు వెళ్ళడమే అభిప్తా సో ఈ శశరీర అంటే ఎవడు దానికి వ్యాఖ్యానంగా శశీర ప్రియా ప్రియాభా ఆత్హ కానీ మీరు భస్కారులు శశరీరుడు అంటే ఎవరో చెప్తున్నాడు సో తద్ అధిష్ఠిత తద్వాన్ శరీరో దేహాన్ని అభిష్ఠించాడు దేహమునందు ప్రకటమవుతోంది ఆత్మ చైతన్యం ప్రకటమయ్యి ఆ కారణంగా తద్వాన్ ఈ దేహము నాది అనేటువంటి అభిమానము ఎప్పుడైతే డెవలప్ అయిందో సో నౌ వీడు వ్యక్తి అంటే ఎవరు సశరీరుడు అంటే ఎవరు ఆత్మాప్లస్ టు సరీర ఆత్మ అభిమానాన్ని జోడిస్తే ఏదో సశరీరవుతుంది ట్వంటీ క్యారెట్ బంగారం అవ్వాలంటే ఆమె ఏం చెయ్యాలి ప్యూర్ బంగారానికి రాజు జోడిస్తే ట్వంటీ క్యారెట్ బంగారం ఉంది అంటే ఎయిటీన్ క్యారెట్ బంగారం ఉంది దాని ఏదో పేరు ఉంటుంది అలాగే ప్యూర్ ఆత్మ చైతన్యానికి అభిమానాన్ని జోడిస్తే వాడు అది జోడించినటువంటి తత్వానికి అని పేరు అంటే పరిచ్ఛిన్నం వ్యక్తి అని పేరు అంచేతనే పరిచ్ఛిన్నం వ్యక్తి ఒక సింగిల్ ఐటమ్ కాకటి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలిమెంటరీ సింపుల్ ఐటమ్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ ఎ కంపోజిట్ నాట్ సింగిల్ ఇట్స్ ఎ కంపోజిట్ చి ఆత్మ చైతన్యము అజ్ఞానము అజ్ఞానము అభిమానము అజ్ఞానము ఇవన్నీ జడాల కింద మనస్సు కదా మనస్సుంతా జడ జడ కోటిలో పడుతుంది జడవర్గంలో పడుతుంది కాబట్టి ఆ చిడ గ్రంథికి స శరీర హానికరం అదే అంటున్నారు నిశ్చ ఇదం ఈ దృశ్యం నిత్యమేవ శరీరం ఇది ఇటువంటి శరీరం ఇదని శబ్ద వాచనం ఇది అని చెప్పడం జరిగింది ఈ దృశ్యం ఇటువంటి శరీరం ఇటువంటిదంటే ఏంటి ఇంతకు ముందు చెప్పారు ఆత్మము మృత్యునాని నిరంతరము నిత్యమేవ మృత్యుద్రస్తం క్షణము కూడా మృత్యు యొక్క గుప్పిట్లో ఉంటుంది నిత్యమైన మృత్యుద్రస్తం వీడు అడుగుతాడు నాకు మృత్యు ఎప్పుడు వస్తుందని అడుగుతాడు నేను నాకు నేను ఎన్నేళ్ళు బతుకుతానని అడుగుతాడు నేను నాకు మృత్యు ఎప్పుడు వస్తుందని అడగచ్చు కదా అలా అడగడం నేను ఎన్నేళ్ళు అడుగుతాడు అంటే వైరాగ్యం ఎలాగే అవకాశం ఉందో అది దూరం పెడతాడు నాకు మృత్యు ఎప్పుడు వస్తుందని అడిగేటంటే వైరాగ్యంలో పడ్డాడు అనమాట ఇది అని చెప్పని తెలుసుకుంటూనే ఉన్నాడు అలా తెలుసుకోడు నేను ఎన్నేళ్ళు బతుకుంటాను అంటే నేను ఇక్కడ శాశ్వత కాలం ఉండబోతున్నాననే ఒక భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు సో వాడు ఎన్నేళ్ళు బ్రతకడానికి అనార్థం ఉండడానికి గ్రిప్ ఆఫ్ డెత్ నవ్ హియర్ ఆల్ ది టైమ్ యాజ్ బాడీ యూ ఆర్ ఆల్రెడీ డెడ్ ఇంకా ఎప్పుడో డబ్బు యాజ్ ఆత్మ యూఆర్ నెవర్ గోయింగ్ టూ నైపు ఏది చెప్ప ఎన్నేళ్ళు బతుకుతారు అది ఫ్యాక్ అజ్ఞానంలో ఫలం కదది సో మృత్యుద్రస్తం నిత్యమేలా ఎందువల్ల నిత్యం మృత్యుద్రస్తం ధర్మాధర్మ జనితత్వ ఈ దేహము పుణ్య పాపముల యొక్క ఫలము పుణ్యపాపములు లిమిటెడ్ వాటి వాటి ఫలం కూడా లిమిటెడ్ కర్మ ఎప్పుడు లిమిటెడ్ కర్మ ఫలం కూడా లిమిటెడ్ అంతే ఎప్పుడు లిమిటెడ్ అది దానికి ఇంకా మరొక ఎక్సెప్షన్ ఉండదు ఎందుకంటే కర్మ లిమిటెడ్ ఇప్పుడు మామిడి చెప్తుంది అనుకోండి ఒక సీజన్ కాస్తుంది ఆరు సీజన్స్ లో ఓ సీజన్ కాస్తుందంటాం దాని లెక్కంతే ఫలం అంటే దాని బతుకుంటే యూ కెనాట్ హ్యావ్ ఇట్ ఆల్దీ ఇయర్ లా సో ఫలా శబ్దాన్ని మనసున్నట్టుగా చెప్తాను సో ధర్మాధర్మముల ఫలం కనుక మానవ దేహము పుణ్యపాపముల ఫలం కనుక అన్ని దేహాలు అలాంటివే సో ఇది నిత్యము వృత్తిగ్రస్తమే ఈ దేహము ఆకారించేతనే ధర్మాధర్మముల ఫలమై ఉన్నది కనుకనే ఈ దేహము ప్రియ అప్రియములను కూడా కలిగి ఉంటుంది దేహము అంటే ప్రియ అప్రియములు ఉంటాయి ముక్కుందనుకోండి చాలా అందంగా ఉంది చూడ్డానికి అందంగా ఉంది సౌందర్యానికి ఉపకర ఉపకరణము కలదోడి పెట్టుకునేందుకు ఉపయోగిస్తుంది ముక్కు దిగే అలవాటు ఉన్న వాటికి ముక్కు కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నింటికి గాలి పెంచడానికి ఉపయోగపడుతుంది మౌలికమైనది ముక్కుంది దానివల్ల అన్ని సుఖాలే కానీ దానివల్ల వచ్చి దుఃఖాలు దానివల్ల అది అప్పుడప్పుడు దానికోసం డాక్టర్లు చూస్తూ ఈ ఎంటి సబ్జన్ అని ఒకటి ఉంటారు ఈ ఆర్ నోకి సబ్జన్ ఒకటి ఒక ఆయన ఉన్నాడు మీ నోటిని సర్జరీ చేయాలన్నాడు ఏం సర్లేదు దాని జోరుకు వెళ్ళలేదు సర్జరీ అనే మాట వినగానే ఇంకా మళ్ళీ దాని జోరుకు వినలేదండి సర్జరీ ఇంకా తప్పనిసరి అయితే చూద్దాం ఆ మాట ప్రస్తుతానికి ఐఎమ్ అవాయిడింగ్ ఇట్ సెన్స్ ఫైవ్ సిక్స్ సర్జరీ చేస్తాను ఓకే నువ్వు సర్జరీ చేస్తావు అది అది ఏదో అంటే పాత కొంచెం బ్లాక్ అయ్యింది అది అది అకేషనల్ గా బ్లాక్ అవుతూ ఉంటుంది సర్జరీ చేస్తానండి ఒక నువ్వు సర్జరీ చేస్తావు అదింటి జీవితంలో ఇంకా దాన్ని చూసుకోకర్లేదా అంటే అలా చెప్పలే అంటే నేను ఇంకో ప్రశ్న అడిగాను సర్జరీ చేయడం ఏం చేస్తారు అంటే కొంత ఫ్లష్ ని స్క్రేప్ ఆఫ్ చేసిస్తాడు అదే సర్జరీ ఒక ఒక సార్ ఇన్స్ట్రుమెంట్ పెట్టి కొంత ఫ్లష్ ని స్క్రేప్ ఆఫ్ చేస్తాడు స్క్రేప్ ఆఫ్ చేస్తే మీకు పాత్ర కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది లేదా ఓకే స్క్రేప్ ఆఫ్ చేస్తావు యాంటీబయాటిక్స్ అంబ్రెల్లాస్ యాంటీబయాటిక్స్ ముందు కనుక కూడా అంబ్ర యాంటీబయాటిక్స్ చేస్తారో దాంతో వాటికి ఫీల్ అయిపోతుంది ఒక త్రీ ఫోర్ డేస్ లో ఇవాళ్ళు నార్మల్ మళ్ళీ గ్రో అవకుండా ఉంటుందా అంటే గుర్ణం ఓకే కొన్ని మళ్ళీ గ్రో అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఈ సొల్యూషన్ బాగులేదేంటి సో ఆ విధంగా ఎనీ చింగ్ అండి నోట్ ఓన్లీ గిప్ప జిప్పందనుకోలేదు నేను చెప్పలేకపోతే బతకడమే కష్టం ఎందుకంటే ఏ పదార్థం రుచిగా ఉంది ఏ పదార్థం రుచిగా ఏదైనా భేదాన్ని అదే సూచిస్తుంది వాళ్ళ ఎంజాయ్మెంట్కి మూలం చేస్తాయి కానీ రోగాలన్నింటికీ చేస్తాయి మూలం కాబట్టి ప్రియ అప్రియ పోతే వీడు వీడు పెట్టుకున్న అభిమానం నేను మీ నాకు ప్రియమే కావాలి అప్రియం కాకూడదంటే ఎక్కడి నుంచి వస్తుందం ఇది నాట్ పాసిబుల్ కాదు నేను దేవుని ఆరాధిస్తాను వాడు ప్రియాన్ని ఇస్తాడు అప్రియాన్ని ఇవ్వడంటే దేవుడు మాత్రం ఎలా ఇస్తాడు హౌ హౌక్యాన్ హీకేనా లోకల్ ఎంపీని నేను పట్టుకుంటాను వాడు నాకు అంతా ప్రియం చేస్తాడు అప్రియాన్ని చేయలేడని మనం ఏదో పట్టుకుంటాం ఏదో కొద్దిగా వాడు చేస్తే చేసి కూడా కానీ వాడు చేసి ప్రియమంత ఇందు అసలు వాడు ధరించిన వాడు మన తరింపజేస్తాడు అసలు వాడు ధరించే ఈజ్ ఇన్ ట్రబుల్ కాబట్టి సహాయం చేయడం పుట్టుకోవడం తప్పు లేదండి పరస్పర సహకారం ఎప్పుడు అవసరమే కానీ సైకలాజికల్ గా ఒక మీద ఇంకొకటి డిపెండ్ అవ్వడం అంత బహుమాటే కానీ పట్లేదు వీడు నన్ను ఉద్ధరిస్తాడు అనే ఆశ ఒక ఇంజనీరుడి మీద తప్ప కనపడే మనిషిని పెట్టుకోకూడదు ఎందుకంటే వాడు ఉద్దరణ కోసం అప్పుడు ఎదురు చూస్తున్నాడు అందరూ ఒకే బోట్ ఒకే బోట్ లో ఉన్నారు సముద్ర మధ్యంలో వెళ్లాడుతూ ఉన్నారు అందరూ సంసారం సముద్ర మధ్యంలో పెట్టుకోతా అర్థం ఉన్నారు దీంట్లో ఒకడు ఇంకొకటి ఏమో భరిస్తాడండి ఆ మినిస్టర్ నన్ను భరిస్తాడు వాడు ఏమో భరిస్తాడు అలాంటి చేరత్సలు పెట్టుకోకూడదు ఈ సుజ్ఞాట్లు అంత వివేకం అదే కానీ ఇంపార్టెంట్ నేను ఇతరులను భరిస్తానన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాను ఆ రకమైన సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకోకూడదు ఈశ్వరుడి మీదనే శరణాగతి చేసి ఈరో ఈశ్వరుడు మరి అదే ఫిక్స్ అక్కడ ఈశ్వరుడు నీకు కనపడ్డాడు వీడు కనపడుతూ ఉంటాడు కానీ వీడు ఉపయోగపడతాడు వీడు బంధ బంధహేత అవుతాడు ఈశ్వరుడు బంధం ముక్తి చేస్తాడు కొంచెం మరి ఆ మైండ్ నా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ పని చేయగలిగితే యూఆర్ ఫ్రీ ఆ పని చేయలేకపోతే వీళ్ళందరూ కొన్ని రక్షిస్తారు అనుకుంటూ ఉంటే యూఆర్ బాగుంటారు ఎవరైనా ఒకళ్ళు ఏం రక్షిస్తారు సార్ షిప్ ఉంది తుఫాను వచ్చింది ఎవరెవరని రక్షిస్తాను ఇది వచ్చి విత్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఒకరింకొకటి ఒక ఐదు నిమిషాలు ధైర్యం చెప్పొచ్చు కాదండి ఇట్ ఈస్ నౌ డిసైడెడ్ ద సిప్ ఇస్ గోయింగ్ డౌన్ ఎవరెవరే రక్షిస్తుంది అలాంటి పరిస్థితి కాదు సిప్ గోడౌన్ కాకుండా రక్షించేవాడు ఇస్తున్నాడు ఒకడు ఉన్నాడంటే అలాంటి పెద్ద వర్క్అవుట్ అవ్వండి సో వట్ ఐ సే ధర్మాధర్మ జనితత్వ స్త్రి అవతర్మాధర్మముల యొక్క మేళవింపు మూలంగా పుట్టింది కనుక దీంట్లో ధర్మ కార్యమైన ప్రియము అధర్మ కార్యమైన ప్రియము రెండూ కలిసే ఉంటాయి అయితే పెర్సంటేజ్ లో మార్పులు ఏమైనా వస్తాయి ఏం రావండి ఫిఫ్టీ లో ఉంటుందండి మోరార్లు మానవుడికి పెర్సంటేజ్ లో మార్పులు ఏమవుతాయండీ ఓ మహాత్ముడు అన్నాడు చూడు కదా టెన్ మినిట్స్ ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయవు నాకు ప్రెడిక్ట్ నా విన్ టెన్ మినిట్స్ ఏమవుతున్నావు ఒక వన్ అవర్ లో ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయాలి అంతేగాని మళ్ళీ ఏడాది ఏమవుతుందో ప్రొడిక్ట్ చేస్తానంటే నౌజ్ ప్రొడిక్ట్ ఏమవుతుంది వరావర్లో ఏమవుతుందో చేత నా వల్ల బీలైట్ కాబట్టి ప్రియాప్రియముల చేతనం తట్టుకునబడి ఉంటుంది ప్రియమొస్తుంది అప్రీయమవుతుంది ఆ శరీర స్వభావస్ ఆత్మనం శరీరం శరీరమేవ చాహం నిత్య వివేకాత్ ఆత్మభావ సశరీరత్వం సశరీరత్వం అంటే ఏంటి శరీరమును కలిగి ఉట అంటే అర్థం చూడండి ఆత్మ అశరీర స్వభావం స్వభావం అంటే స్వరూపం అని అర్థం ఆత్మ యొక్క స్వరూపము అశరీర ఆకాశం లాగ ఆకాశానికి శరీరం లేదు ఒక ఫిజికల్ బాడీ అన్నది లేదు ఫిజికల్ బాడీ అంటే అవయబాల్ ఉంటాయి పార్ట్స్ ఉంటాయి కంపోజిట్ గా ఉంటుంది అలాంటిది ఏమీ లేదు బాడీ ఈజ్ ఏ కంపోజిట్ ఆకాశ ఈస్ నాట్ కంపోజిట్ ఆకాశ ఈజ్ సింగిల్ అలాగే ఆత్మ కూడా సింగిల్ ఈ నాట్ ఎ కంపోజిట్ ఇట్ హెస్ నో పార్ట్ ఇట్ ఈస్ ఇట్ ఈ నాట్ అటాచ్ ఎనీథింగ్ అలాగే ఆకాశం వంటి అశరీరము కానీ అటువంటి ఆత్మ స్వరూపం అత్యుదయం ఉండగా అవివేకము అనేది ఒకటి ప్రవేశిస్తుంది అవివేక అవివేకము అంటే పేడా తెలియకపోవటం మట్టి కొంత ధరణి కలిపిస్తాడు పేడా తెలియక దాన్ని అవివేకము అని అంటే తేడా తెలియకపోవటం అంతే చూపు లేకపోతే పేడా తెలియదు నేను ఒకసారి గర్శకు వెళ్ళాను చెప్పే ఉంటాను నేను దృష్టాంతం మీకు సో వారు చక్కటి పాయసం చేశారు నా కోసం అని చాలా పెద్ద స్వయంగా వండాలి స్వామీజీ కోసమని చాలా జాగ్రత్తగా పాయసం చేసి అన్ని తోపట్టుగా పాయసం చేసి వడ్డించారు అది చూపు కొంచెం తక్కువ ఆ పాయసం వద్దిస్కుంటేనే నల్లగా ఉంది అప్పుడు నేను అనుకున్నాను బహుశా నాకు తెలుసు వారు కోపం చాలా ఉంది స్వయంగా చేశానని కూడా నాకు తెలుసు తర్వాత వారి చూపు తాగు తక్కువను కూడా నేను ఎరుగుతున్నాను ఆయన పెంచు ఎక్ సో వద్దిస్కుంటేనే నల్లగా ఉంది నాకు నేను అనుకున్నాను అంటే మాడిపోయిన ఉంది అని నల్లగా ఉందని నేను అనుకున్నాను తర్వాత కొంచెం నోట్లో పెట్టుకుని చూశాను టేస్ట్ కాడర్ కాఫీ వాటర్ వేసుకోండి దాంతో కాఫీ పౌడర్ వేసారు అది ఎందుకంటే పంచదార డబ్బాను కాఫీ పౌడర్ డబ్బా పక్క పక్కన ఉంటాయి కాఫీ పెట్టుకుంటాగేలవాటు ఉంటుంది రెండు పక్క పక్కన ఉంటాయి రెండు ఒకలాగే ఉంటాయి అన్ని కూడా ఇవి సెట్ టిఫిన్ కారీ సెట్ లాగే డబ్బాలు సెట్ అది పక్క పక్కన ఉండి దాంతో ఏమైంది అని ఇది టూ అదే ఒక పద్ధతిగా పెట్టుకుంటారు అది మిస్ అయింది కాఫీ పౌడర్ వేసారు నాట్ సిట్ బిస్కిన్ బిస్ అనమాట ఆ షేడ్ కలర్స్ వాటిని అందులో పాతకాల పిల్లు చీకటిగానే ఉంటుంది ఒంటిల్లు అంటేనే చీకటిగానే ఉంటుంది ఆ నీడల్లోనూ సార్ నేను మాట్లాడకుండగా ఐ హినిష్ ది లంచ్ అండ్ కేమో అన్నీ బాగున్నాయండి సంతోషం నేను వచ్చేసాను నేను ఇంటికి తర్వాత వారు భోజనం చేసినప్పుడు చూశారు చూసి ఏమాయ కాఫీ పేస పాయసం ఇచ్చాను చెప్తాను కాదంటే చెప్తే మాత్రం మీరు ఏం చేస్తారు అప్పుడు హడావరి పడతారు తప్పించింది అది కాదు నాకు పాయసం తిన లేదు నేను పాయసం దాని ఎక్కువ మీరు వేసినా కూడా ఓకే సార్ టేస్టే and told me, is, I don't like it much uh, anymore, I don't like it much. and I mean, said, we enjoyNDHITSHIFT then I go downs the two things men. One moment, a profesor then I look to walk alone and miti, when I do find out that a mum or a man feels dedi enough, తన యొక్క తను తెలుసుకుంటమే నా స్వరూపము అనే విషయాన్ని వీళ్ళు దేహానికి బాగా అలవాటు పడుతూ ఉంటారు దేహభావానికి బాగా అలవాటు పడుతూ ఉంటారు దాని కొంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది కొంత కృషి చేయాల్సి ఉంటుంది ప్రతి దానికి వర్కౌట్ చేయడం అనేది ఒకటి మీకు అమెరికా వెళ్లాలనుకున్నారనుకోండి మీరు ఓకే మీకు అమెరికా వెళ్ళాలి అనే ఐడియా కలిగింది ఓ మహాత్ములు నా దగ్గరకు వచ్చి నేను అమెరికా వెళ్లాలి ఏం చేయాలని నన్ను అడిగారు ఎందుకంటే నేను వెళుతూ ఉంటాను కాబట్టి నా ఫలహా ఉప మహాత్ములు వారు ఆ మంచిది మీరు ఇలాంటి వాళ్ళు రావాలన్న అమెరికా లేకపోతే వాళ్ళకి ఉద్దరణ లేదు మీలాంటి వాళ్ళు వస్తేనే వాళ్ళకి ఉద్ధరణ ఓకే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పన్నారు నేను మీ దగ్గర పాస్పోర్ట్ ఉందా అన్నా లేదన్నా ఓకే కన్ను ఒక అయితే తీసుకోండి గత పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ నెంబర్ వన్ ఓకే నెంబర్ టూ వాట్ ఆర్ ది డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అండ్ లిస్ట్ ఉంటుంది మీ లిస్ట్ వెళ్ళి అండ్ చార్ట్ వాట్ డాక్యుమెంట్స్ అండ్ వర్క్ అండి గట్ డోస్ చేస్తుంది కొన్ని మరి పెట్టండి ఇది చేస్తే బాయ్ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఉంటాడు ఇదంటాడు ఆయన నాకు రేషన్ కార్డు లేదు ఏది లేదు నాకు అడ్రస్ లేదు ఆయన పరిమిరా నిజంగా ఆయనకి అడ్రస్ అడ్రస్ మీకు లేదు ఏమి అడ్రస్ ఇస్తారు అడ్రస్ ఇచ్చేమో కొంచెం ఒళ్ళు దగ్గర అడ్రస్ ఇవ్వండి దానికి ప్రూఫ్ ఇవ్వండి అంటే మొత్తానికి ఏదో ఆశ్రమం ఆయన సరే మీరు మా ఆశ్రమంలో అప్పుడు కూడా ఉంటాడు ఆయన ఇంకేమైనా సర్టిఫికెట్ ఆయన ఇస్తా అన్నారు ఓకే సో లైక్ దాట్ ఈ హోటల్ అన్ని సంపాదించిన తర్వాత అప్లై చేసి పాస్పోర్ట్ అది ఒక ప్రాసెస్ ఉంటుంది ఇదొకటి వర్క్ ఇదొకటి వర్క్ కానీ అది మీకు అలా చేతిలో పెట్టేసేది కాదు ఇదొకటి వర్క్ అలాగే దేహమే నేను నేనే దేహము అనే అజ్ఞానంలో మనం బతుకుతూ ఉంటాం నేను అనేప్పటికీ మెటీరియల్ బుద్ధి వచ్చేస్తుంది సూల బుద్ధి అంటే గ్రోత్ బుద్ధి నేను అనేదాన్ని మెటీరియల్ బుద్ధి వచ్చేస్తుంది సో ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఆ మార్క్ ఒక ప్లేస్ లో దిగాడు దిగ్గానే యూనివర్సిటీ కాలేజీ దిగర దిగాడు దిగ్గానే ఒక విద్యార్థి అయ్యారా క్యాంటీన్ ఎక్కడ ఉందని అడిగాడు ఇంకో విద్యార్థి లైబ్రరీ ఎక్కడ ఉందని అడిగాడు అయిపోయిందంటే వీటి దృష్టి ఏదో వాటి దృష్టి ఏదో నీకు అర్థమైంది సో కాలేజీ దగ్గర అడుగు పెట్టగానే క్యాంటీన్ ఎక్కడ ఉందని ఒకటి అడుగుతే లైబ్రరీ ఎక్కడుందని ఇంకోటో ఎవరి దృష్టి ఎక్కడుందో నీకు తెలిసిపోయింది కదా ఆ నేను అనగానే నేను ఎటువైపు మొగ్గు చూపుతోంది అన్న చూసుకోవాలి సాధారణంగా నేను అనగానే దేహంతో ఐడెంటిఫికేషన్ అలవాటు అయితే ఉంటాడు కాబట్టి యూస్ రివర్సింగ్ నేను అనగానే ఆ తెలివి ఏదైతే ఉన్నదో సర్వమును తెలుసుకుంటూ ఉండే ఆ తెలివి ఏదైతే ఉందో అది అటువైపు మనస్సుని మళ్ళిస్తాను దాన్ని రామకృష్ణ పరమంసి అనేవారు అధోదృష్టి ఊర్ధ్వ దృష్టి అని మీకు లేదర్ లో చూసుకుంటే చైతన్యము శక్తి పదార్థము మేటర్ తత్వ రజస్త సో అదో దృష్టి గలవాడు నేను అనగానే దేహము వాడికి వెంటనే ముందుకు వచ్చేస్తాడు ఆటోమేటిక్గా బై హ్యాబిట్ ది ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ కాంటెన్యుస్ నేను అనగానే బాడీతో సహా ముందుకు వచ్చేస్తాడు కొంతమంది ఎలా ఉంటుందో తెలుసు అధికారంతో ముందుకు వస్తాయి ఇప్పుడు మహారాజు ఉన్నాడు అనుకోండి నేను అనగానే రాజ్యాధికారంతో ముందుకు ఆ అధికార దర్పంతో ముందుకు వస్తుంది అలా అలా ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి నేను మమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అంటే నేను ఐడెంటిఫికేషన్ ఎలా జరుగుతున్నా దృష్టాంతంగా చెప్తున్నాను ఐట్ నేను అదృష్ట చేస్తున్నా ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఉంది అనుకోండాలి ఆ కార్ డ్రైవర్ నేను ఎంప్లాయ్ జీతం ఇస్తున్నాను అనుకోండాలి ఆ కారు డ్రైవర్ తి నేను ఎలా మాట్లాడుతాను మాట్లాడే ఇంకా మాట్లాడడం తర్వాయ అతన్ని చూడగానే ఐ రెమోట్ సే సమ్థింగ్ హౌ హౌ విల్ ఐడెంటిటీ హౌ విల్ ఐ క్ ఎట్ మై సెల్ఫ్ ఇప్పుడు కూడా మీరు హెదరవాడితో మాట్లాడుతున్నారన్నా ఏ కర్మను చేస్తున్నారన్నా దాని వెనకాల నేను రూపం ఉంటుంది ఇప్పుడు లడ్డూ ఉందనుకోండి లడ్డూని చూడగానే చెయ్యి మీరు కాకి చేతిలోకి తీసుకున్నారంటే అర్థమేంటి లడ్డూలను ఇష్టపడే నేను అక్కడ ముందుకొచ్చి ఆ పని చేస్తుంది ఒక వ్యక్తిని చూడగానే ఆ రెండు లోపలికి రండి లోపలికి రెండు రాబో అయిన ఫ్రెండ్ అని చెప్పేసి చింతారంటే అర్థమేంటి ఆ వ్యక్తికి ఫ్రెండ్ అయినా నేను ముందుకొచ్చి ముందుకు తెలుస్తుంది ఒక దాగానే రెండు వస్తున్న పోషము కలిగిన నేను ముందుకొస్తుంది మీకు నేను ఐడెంటిఫికేషన్ సెట్ అయిన తర్వాతనే మీరు ఏ పనైనా చేయగలుగుతారు ఏ మాటైనా మాట్లాడగలుగుతారు ఎందుకంటే మనస్సు యొక్క సంకల్పం దాని నుంచి కొడుతుంది ఇప్పుడు మీరు డ్రైవర్ మాట్లాడబోతున్నారు హౌ రిన్ నేను చూస్తూ ఉంటాను సపోజ్ ఒక యజమాని ఉన్నాడు ఇటు స్వామీజీతో మాట్లాడుతున్నాడు వర్క్ అఫ్ నేను ఇది అని ఇమీడియట్లీ ఇటు స్వామీజీతో మాట్లాడుతున్న తల తిప్పి డ్రైవర్ తో మాట్లాడాడు నవ్వు వర్క్ అయిన ఇది ఆ నేను ఇది అందరి కోసం సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నేను చూస్తూ ఉంటే ఆశ్చర్య ఆయన అలాగంటే ఐడెంటిఫికేషన్ పెట్టుకోకండి ఇవన్నీ కారు నాదే అనుకోకూడదు ఈ డ్రైవర్ నాదే అనుకోకూడదు వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అలాంటి ఐడెంటిఫికేషన్ ఉండకూడదు చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పి తెలుసుకోలేరు కదా లాస్ట్కి వస్తే తెలుసుకోగలుగుతారు కానీ కాబట్టి నేను అనే ఐడెంటిఫికేషన్లో ఉంటాడు నేను అనగానే అధోదృష్టి ఆ ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అయిపోతాడు మైండ్ తో ఐడెంటిఫై మైండ్ ఈజ్ నాట్ అధోదృష్టి రియల్ మైండ్ కొంచెం ఊపరే కానీ ఊర్ధ్వే ఊర్ధ్వ మూలమ ఊర్ధ్వ అంటే బ్రహ్మ బ్రహ్మ అంటే ఆత్మజీత కాబట్టి నేను అనగానే ఆ నిర్గుణ నిరాకారమైన ఎదుక ఆ నేను ఏ డిఫినేషన్ ఉండదు నేను ఫలానా అనేది ఉండదు నేనే ఉంటుంది ఆ స్థితి ఉంది చూసారా దాంట్లో ఐడెంటిఫికేషన్ ఉన్నది అది ఊర్భ దృష్టి వాడు కూడా హిమే ఆల్సో ఎంప్లాయీ డ్రైవర్ అంటే వాడికి మరి వాడికి సంవత్సరంలో ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుందండో నేను ఐడెంటిఫికేషన్స్ తగ్గి కొలది సంసారంలో ఇన్వాల్వ్మెంట్లు తగ్గిపోతాయి నేను బావని వాడు బావమరది అంటే మరి మీకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా బాబా బాగుమరది ఉంటుందా బావమరది హైదరాబాద్లో ఫ్లాట్ కొంటాడు నిజామాబాద్లో జీవన చేస్తూ ఉంటాడు ఈ ఫ్లాట్ అద్దీ మీరు వసూలు చేస్తూ ఉండాలి మరి బావా బావమరది సంబంధం ఉందా ఉంటుంది అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది నేను క్షత్రియ సంఘం ప్రసిడెంట్స్ అని అన్నాడు అనుకోండి క్షత్రియ సంఘంతో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అంటే ఆ సంసారంలో మీకు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది నేను యొక్క రూపాలు పెరిగి కొలది సంసారంలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతుంది నేను రొటేరి అని ఓ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అలాగనమాట ఆ ఇన్వాల్వ్మెంట్ బాగా తగ్గించాలి తగ్గిస్తే కొంచెం మైండ్ తేలిక పడుతుంది తత్వగుణ ప్రధానుడు అప్పుడు దాన్ని వైరాగ్యం అంటారు అప్పుడు నేను దేంతో ఐడెంటిఫై అవ్వదు పద్మపత్రం ఇవాంభ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఎవరింగ్ బట్ నాక్ అటాచ్ంగ్ కొడుకు వస్తాడు కొడుకు చేయాల్సిన సహాయం మీరు చేస్తారు బట్ యూ డోంట్ గెట్ ఐడెంటిఫై ఇన్టికులర్ వే లూజ్ గా ఉంటుంది ఎవరింగ్ విల్ బి లూజ్ దాంతో అటాచ్మెంట్ ఎప్పుడైతే లూజ్ అవుతుందో రియల్ లవ్ పైకి వస్తుంది యూ విల్ కమ్ యూ విల్ లెర్న్ యూ యువర్ ఎక్స్పీరియన్స్ ప్యూర్ లవ్ అంటే నిష్కారణంగా ఎవరవాడిని ప్రేమించటం అనేది మీకు అనుభవానికి వస్తుంది ఏ రకమైన పర్టికులర్ రిలేషన్షిప్ లేకున్నా కూడా ప్రేమించటం అనేది అనుభవానికి వస్తుంది ఫర్ నో రీజన్ మొట్టమొదటిసారి వారి మొహం చూసుకునే వారి మీద ప్రేమ అనే అనుభవం కలుగుతుంది మన చుట్టూ ఉండేటువంటి బంధువర్గం బంధకత్వం ఉండదు ఆ ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది ఐడెంటిఫికేషన్ తగ్గించుకుంటూ వెళ్ళటం కదా వాళ్ళు ప్రాక్టికల్ సో శంకర్లు ఏమంటున్నారంటే బ్యాక్ ఫోర్త్ ఐడెంటిఫికేషన్ అహం శరీరం శరీరమేవ చాహం ఇది ఈ సమస్య అహం శరీరం శరీరమేమ చేహం కంప్లీట్ ఐడెంటిఫికేషన్ దాంతో తోతుంది సో అలా ఉన్నప్పుడు ఎదులేకం వల్ల వీళ్ళు ఏమవుతుంది శరీరం ఉన్నందు ఆత్మభావం వస్తుంది నేను అనే భావం కలుగుతుంది ఐడెంటిఫికేషన్ అటువంటి వాడిని సశరీరుడు అంటారు అదే సశరీరత్వము అనే స్టేటస్ అత ఏ సశరీరస్థమ్ ఆత్మోగ్రస్త ్రి ఎప్పుడైతే నేను సశీ ఈ సశరీర భావంలో ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్గా ప్రియ అప్రియముల చేత వీడు గ్రస్తుడైపోతాడు చూడండి నేను దేహము నేను మనస్సు అనేది చాలా పెద్ద దోషం కింద ఎందుకంటే అటువంటి వాడు ఆ దేహము యొక్క బంధంలో పంజనంలో చిక్కుకుపోయి ఈజ్ నో ప్రాప్ ఇన్ దీ బాడీ సో ఆ దేహం మీద ఏ రకమైన స్పేస్ ఉండదు మీరు ఆ దేహం తోట వణికిపోతబుకుంటారు అలాగే మనస్సు నేనా అని అనుకున్నప్పుడు ఆ సాక్షిభావంలో ఉండి మనస్సుని కొద్దో గొప్ప కంట్రోల్ చేయగలిగే స్థితి మీరు ఉండదు అలా యూ కెనాట్ డూ దాట్ ధ్యానంలో కూర్చోమంటే ఐదు నిమిషాలు కూర్చోలేదు కనుసా మనిషి ఐదు నిమిషాలు కూడా కూర్చోలేదు ధ్యానంలో కూర్చోమంటారు క్లాస్ లో కూర్చోమంటే క్లాస్ లో వన్ అండ్ హాఫ్ అవర్స్ కూర్చోంలేదు సో మంచి ప్రశ్న ఉంటుంది ఎప్పుడైపోతున్నా ఎప్పుడు పాడిపోదాం అనిపిస్తుంది మళ్ళీ సెకండ్ టైం రాడు కూడా బికాస్ ఇట్ డెంట్ వర్క్ ఫర్ హిమ్ అలా ఉంటారు కాబట్టి మైండ్ ఎదల దేహము ఎదల ఏ రకమైన స్పేస్ లేకుండా మనిషిని జీవిస్తూ ఉంటాం మనం అది ఒక పెద్ద దోషము అంతకంటే ఒకడు తనకు తాను చేసుకునే అపకారం అంతకంటే పెద్దది ఇంకోటి ఉండదు ఈ ఊళ్ళో వాళ్ళు అపకారం చేశారని గోడపతితో మనిషి తనకు తాను చేసుకునే అపకారము అంతకంటే ఎక్కువ అపకారం ఇంకొకటి ఉండదు అంతకంటే క్రూరత్వం పెద్దది ఇంకొకటి ఉండదు ఎందుకంటే తనను తాను దేహంతో అభ్యాస పెట్టుకోవటం అంత తనకు తాను చేసుకునే క్రూరత్వము అంతకంటే ఇంకొకటి ఉండదు తనని తాను కట్టిపుచ్చికి పొడుచుకోవటం కంటే కూడా ఎక్కువ క్రూరమైనది దేహంతో అభిమానం పెట్టుకుని జీవితం సో ఆ స్థితిలో ఉండే అంకేతనే గ్రస్త స్త్రియాత్రియా వీటి ప్రియాముల యొక్క బంధంలో ఉంటాడు అంకేతనే ఈ సీట్స్ మోర్ స్త్రియా అండ్ లెస్ ఆఫ్ స్త్రియా దానికోసం ఊళ్ళంతా పరిగెడుతూ ఉంటాడు నెవర్ వర్క్ నెవర్ వర్క్ ప్రసిద్ధమే తీని గురించి ఉదయం వివరణ అనవసరం ఇది ఏక ప్రసిద్ధం లోకంలో అంతటా ఉన్నదే ఇది మనిషి దేహంతో అభిమానం పెట్టుకుని ఆ స్త్రి అప్రియముల బుక్కిట్లో ఉన్నాడు అనేది చాలా లోక ప్రసిద్ధమైన విషయం ఇప్పుడు వాక్యం చూడండి సో ఆత్మ వైశరీర ప్రియా ప్రియాభ్యాం అది అయింది తర్వాత ఏముంది నవై శరీరస్య సత స్త్రి అప్రియో అపహతి రస్తి చాలా పెద్ద స్టేట్మెంట్ అండి సశరీరస్య సత వీరు సత స్వతహగా శశరీరుడు కాదు స్వతహాగా అశరీర ఆత్మ కానీ శరీరాభిమానం చేత శశరీరుడు అయ్యాడు ఆ శశరీరుడుగా కొనసాగాల్సిన అవసరం లేదు వివేకాన్ని పెట్టుకుని దానికి ఫుల్ కానీ వీడు ఫుల్ స్టాప్ పెట్టనంత వరకు సశరీరస్వత అంటే కొనసాగుతున్నా అర్థం సశరీరుడుగా కొనసాగుతున్నంత వరకు అలా అలా ఉండాలి అనువాదం అంటూ అలా చేయాలి తతహ అనేది ఆ పదం అనేటువంటిది సశరీరుడుగా అంటే శరీరాభిమానముతోటి వీడు కొనసాగుతున్నంత వరకు కూడా ఏమవుతుంది సశరీరోహ అపహతి నాస్తి అది వాక్యం వీడికి ఈ క్రియ అప్రియములు ఉన్నాయి సరే వీటి నుండి విడుదల లేదు అపహతి అంటే తొలగిపోవుట ఇది తొలగిపోవుట అనేది లేదు ఎలా తొలగిపోతాయండి ప్రియ అప్రియములు ఎలా తొలగిపోతాయి ఈ మనవడు పుట్టాడు అనుకోండి ప్రియము ఈ మనవడికేమో కాపలా కాయాలి అప్రియము పోనీ మనవాడు కలిపితే పోనీ మరొకటి నేను ఉడితే మనవాడు మనవాడు అంటారు మరొక అనుకోకండి ఉడితే ఏదో అన్నాళ్ళు కాబట్టి అంటా ప్రియము అప్రియము కొడుకు పెళ్లి చేస్తున్నారు అనుకోండి సపోజ్ కొడుకు పెళ్లి చేస్తున్నారు అనుకోండి ప్రియము లేదు సరే బాయ్ ఎంతో దూరం కూడా అసలు నాగవల్లినే అంటారు నాకబల్లిని నాగవల్లి అంటారు నాగవల్లి దాకా వెయిట్ చేస్తే తెలుస్తుంది అప్రీయం ఇంటికి వచ్చేప్పుడు వేల మొహం వేసుకుని వస్తారు ఎందుకని వీళ్ళు రెండు రోజులు మన పాదాలకి మడుగులు వస్తారు తప్పిస్తే మూడో రోజు పట్టించుకోలేదు మూడో రోజు ఆ అటు పెడతాడు మొహం ఏమన్నా బాబాగారు వెళ్ళొస్తానంటే అదిలో ఫస్ట్ టైం కొత్త న్యూస్ వింటున్నట్టు తలకైతు అలాగే ఆహా వెళ్ళొస్తున్నారా ఆ సరే వెళ్ళాను వెనక అమాయకంగా మొహం పెట్టే కాళ్ళు ఏమో నా నన్ను ఇబ్బంది పెట్టాం ఇప్పటికి వెళ్ళిదా అని మనస్సులో వాడు అలా అనుకుంటున్నాడని నేను తెలుస్తుంది కానీ నాకు తెలుసు నీ మనస్సులోగా అనలేడు బయట వెళ్ళొస్తానని ఓ వేలమో ఓ వేళన ఒకటినవ్వి వెనక్కి వెళ్తాడు బరువుగా ఇంటికి వస్తుంది వీళ్ళు సరిపోయి చూడలేదని బరువుగా ఉంటాడో ఉండడో బెంగగా ఉంటాడు మానవులు మానవ స్వభావాలు ఎక్కడికి పోతాయి కాబట్టి ఈ క్రియా ప్రియములు క్రియా ఉందంటే అప్రియం పక్కనే ఉంటుంది యూ కె నాట్ ఎస్కేప్ ఇట్ సో క్రియా ప్రియ యోహ అపహతి నాస్తి సపోజ్ చూస్తే ఈ కొడుకు ఉండని వాడి స్టేజ్ లో ఉంటాడు నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు డెవైవ్ ఎనీ అడ్వాంటేజ్ అవుతుంది పర్సనల్ సైకలాజికల్ అడ్వాంటేజ్ మామూలు తలసారి మీరు పైసలు తీసుకోవచ్చు లేకపోతే ఫిజికల్ సర్వీస్ తీసుకోవచ్చు దాంట్లో తప్పలేదు సైకలాజికల్ అడ్వాంటేజ్ ఇప్పుడు ఉదాహరణకి ఐ టెల్ యూ హో ఇప్పుడు కోరుకున్నాడు ఇప్పుడు పరీక్ష ప్యాస్ అనుకోండి లేదు ఇంజనీర్ అయ్యాడు అనుకోండి మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి యూ ఫీల్ గుడ్ అబౌట్ దట్ ఈస్ సైకలాజికల్ అడ్వాంటేజ్ దాని అంత వచ్చింది యూఆర్ హ్యాపీ బీ హ్యాపీ సపోజ్ యూఆర్ స్వీపింగ్ సైకలాజికల్ అడ్వాంటేజ్ ఆల్ కైండ్స్ ట్రబుల్ ఐ టెల్ యూ ఎందుకంటే అలాగే సైకలాజికల్ అడ్వాంటేజ్ తీసుకోకూడదు చాలా తప్పదు వాళ్ళ మీద చాలా దొరువైపోతుంది వాళ్ళు కూడా అందరు ప్రెషర్ ఉంటారు కానీ తల్లిదండ్రులు మన ఇంతవరకు తీసుకొచ్చారు వీళ్ళ కొంత మనం అనుకూలంగా ఉందామనే ప్రెషర్ లో ఉంటారు వాళ్ళు ఆ ప్రెషర్ ని మనం తగ్గించాలి అంటే అయితే నాయన యూ బీ వేర్ యూఆర్ నా కోసం నువ్వు ఉంటే డ్యాన్స్ లో చేయొద్దు జస్ట్ బీ వేర్ యూఆర్ బి కంఫర్టబుల్ బీ హ్యాపీ Ignore me, because I am not dependent upon who psychological lives. And the other person also will cancel. So he becomes free. You are free. Then there is a love. Afraid of love. At the same time, there is a lot of love. Psychological advantage is to try just one. Hey, you are in trouble. కాబట్టి క్రియ అప్రియముల యొక్క అపహతి దేహాభిమానం ఉన్నంత వరకు దేహాభిమానం ఉంటే నేను ఐఎమ్ ది ఫాదర్ ఐఎం ది ఫాదర్ ఎన్ లా అనేటువంటి అభిమానం వి ఇస్ నాట్ హ్యాపీ వి కెనాట్ బి హ్యాపీ సో దీన్ని భాష్యకారులు వ్యాఖ్యానం నేను ఉంటే మంత్రాన్ని వ్యాఖ్యానం చేశాను ఇప్పుడు భాష్యకారులు అంటారు బాయోగ్యోగ వియోగ మేతి మన్యమానసతి వినాశుద సంతతి నాస్తి వాడంటే ఎవరు సశరీరస్య శరీరాభిమానం గలవాడు ఇది నా గురించి చెందు చేయకుండా నా అస్థిలో కడతం వెళ్లే వై అంటే నిశ్చయముగా ఇండీడ్ సో సశరీరస్య సత శరీరాభిమానంతో కొనసాగిపోకున్నాడు సో సశరీరస్త అన్న దానికి అర్థం ఏంటంటే బాహ్య విషయ సంయోగ వియోగం మమేతి మన్యమానస్య క్రిటీలన్నీ ఒకటి పెట్టుకోవాలి కదా బాహ్యముందు ఉంటాయి విషయాలు భాష్యంలో ఉంటాయి విషయాలు శ్రీకృష్ణుడు అంటాడు స్పర్శాంత భాష్య అని అంటారు బాహ్యంలో ఉంటాయిగా ఈ స్పర్శలు స్పర్శలు అంటే విషయాలు శబ్ద స్పర్శ రూపరస గంధములకు స్పర్శలు ఉంటారు ఇవి భాష్యంలో వాటిని భాష్యంలో ఉన్న వాటిని భాష్యంలోనే పెట్టుకోవడం అని అంటారు అంటే దునాట్ ఇంటర్నలైజ్డ్ అని అంటారు మనం ఇంటర్నలైజ్ చేసి కూర్చుంటాం ఇప్పుడు బాహ్యంలో ఉన్నది బాహ్యంలోనే ఉంటే టెన్షన్ ఉండదు బాహ్యంలో ఉన్నది ఇంటర్నలైజ్ అయిపోతుంది మైండ్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు కారు ఉంది అనుకోండి కారు పాత డొక్కు గారు అనుకోండి బాహ్యంలోనే ఉంటుంది ఖరీదైన కారు అనుకోండి ఇంటర్నలైజ్ అవుతుంది పాత డొక్కు గారు ఇంటర్నలైజ్ అవుతుంది పాత డొప్పుకారైంది అనుకోండి అయ్యో అభాగ్యం నాది పాత డొప్పుకారైపోయింది నేను ఆ రకంగా ఇంటర్నలైజ్ అవుతుంది ఏదో రకంగా ఇంటర్నలైజ్ అవుతుంది ఏమి ఇంటర్నలైజ్ కాకుండా ఉండగలిగితే వాడి నిజంగా మహాత్ముడే అలా నిర్లిప్తంగా ఉండటం అన్నది అంటే లేపలు లేకుండా సబులుకోకుండా ఉండడం అన్నది ఇట్ ఇస్ అేట్ థింగ్ భాషలో ఉండవు భాషల్లో ఉంటాయి వాటిని తీసుకెళ్లి బయట పారాయత్తలేదు అది అది వైరాగ్యం కార్లు తీసుకుని డ్రైవ్ చేసుకొచ్చి అక్కడెక్కడో రోడ్డు పక్కన పార్క్ చేసి వచ్చి కాలాలు అక్కడే విసిరేసి అక్కడ అది కాదు వైరాగ్యం ఉంటాయి వైరాగ్యం ఉంటే ఎక్కడ ఉండేవి అక్కడ ఉంటుంది భాష్యంలో ఉండేవి భాష్యంలో ఉంటాయి భాష్యంలో ఉండేవి ఇంటర్నలైజ్ ఎలా ఏదో తెలిసినా మనేసి మన్యమానస్య ఆ ఇంటర్నలైజ్ అవుతాయి భాష్యంలో ఉంటాయి సంయోగ వినియోగములు అంటే ఇప్పుడు మీరు కోరుకున్న వస్తువు మీకు లభించింది అనుకోండి దాన్ని సంయోగము అది దేనికి హేతువు సుఖహేతువు మీరు కోరుకున్న వస్తువు కోడింది అనుకోండి దాన్ని వియోగము అంటారు అది దేనికి హేతువు దుఃఖహేతువు మీరు ఇష్టపడని వస్తువు అంటే మీరు ద్వేషించే వస్తువు మీరు ద్వేషించే వస్తువు అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాటినివస్టేస్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు టెలిఫోన్ బిల్లు కావచ్చు గ్రేషించే వస్తువు అంటే లేకపోతే అదైతే ఏదైనా ఉత్తరం రావచ్చు మనీ ఏదో ఏదో ఉంటాయి కదా ద్వేషించేది లేకపోతే మన ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఏదైనా అవచ్చు సో మనం ద్వేషించేది ఏదంటే మన దగ్గరికి రాకూడదు మనం కోరుకునేది ఏదైతే ఉందో దాంతో సంయోగము దుఃఖహేతుము దాంతో వియోగము సుఖహేతు ఈ విధంగా ఈ దుఃఖమునకు సుఖమునకు హేతువులైనటువంటి సంయోగ వియోగములు ఏవైతే కలవో ఇవి మమ సంయోగము నాకు వియోగము నాకు సంయోగము నాకు వినియోగము కొంతమంది ఉంటారు ఈ భార్యాభర్త ఉంటారు వేదాంతం చదువుకోకపోతే వచ్చే కష్టాలు ఇలాగే ఉంటాయి వేదాంతం చదువుకుంటే పర్వాలేదు కొంత వేదాంతం వంట బతినా పర్వాలేదు చదువుకోకుండా వేదాంతం కొంతమంది ఉంటారు వాళ్ళ నిజంగా మహత్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదో పూర్వజన్మ నుంచి వచ్చిందంటే ఏదో సంస్కారం వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు కదా వీళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు ఇల్లేమోహో కలకల్లాడుతూ ఉంటుంది చాలా ఏడావిడిగా ఉంటుంది వీళ్ళు కూడా చాలా సంతోషిస్తారు వాళ్ళ వారం రోజుల నుండి లేచే కపతారు వీళ్ళు వేలమొహాలు వేసుకుని లైక్ జూంబీ ఫ్లగ ఇంటితో తిరుగుతో అంతా కోల్పోయినట్టుగా మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు ఎదుట అన్నారంటే ఇల్లు కలకళ్ళ ఆడుతూ ఉండేది ఉపకృష్ణ క్షేణా అయిపోయింది వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు ఇంకెంతకాలం ఉంటారు మనమే ఏదో ఒకసారి దోటు చేసుకోవాలి అంటూ ఉంటాం ఏ లేకపోతే వెళ్ళిపోతానంటే అదే అప్పుడే వెళ్ళిపోతానుంటావు నిన్న కాకపోయి కోడలు వెళ్ళిపోతాను నిన్న కాకపోతే కదా వచ్చావు మనం రెండు రోజులు చూద్దాం ఉంటే లేదు ఎంతసేపు పుట్టింటి దృష్టి కానీ ఇక్కడ దృష్ట్యా లేదు కానీ మళ్ళీ జీవితం లేవు ఉఖ దోషం లేదా మానవులు సుఖ దుఃఖాలతోటి క్రియ అస్త్రియములతో దుఃఖపడుతూ బతుకుతూ ఉంటారు రామ రామ చాలా దురదృష్టకరమైన సమాచారం నిజంగా సన్యాసులు దృష్టాంతం కూడా చెప్పచ్చు తీసుకుని వచ్చారు అనుకోండి ఆ కల కలకల్లాడిపోతూ ఉంటుంది వాళ్ళు ఏదైనా పళ్ళు బలాలు డబ్బులు తీసేసి కలకలకల్లాడుకోవాలి ఎవళ్ళు రావట్లేదు ఆశ్రమం ఏముంది పెట్టుకహోడ పుతకహోడారు ఈ మధ్య రావడం మానేశారు ఓ మహాత్ములు ఉన్నారు ఆయన ఉన్నారు ఈ ఏమీ అనుకూలంగా లేదని పరిస్థితి అది ఏమైందన్న అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా డౌన్లో ఉందని అన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ డౌన్లో అయితే మించిన సమస్య అంటే మనకు వచ్చే శిష్యులు అందరూ టెక్స్టైల్ ఇండస్ట్రీ రిలేటెడ్ పీపుల్ వాళ్ళు ఏమో ఒకప్పుడు మంచి దక్షిణలో అది బాగా గట్టిగా ఇచ్చేవారు ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ డౌన్ అయ్యేప్పటికీ వాళ్ళు కూడా ఇవ్వడం మనం అవును మరి వాళ్ళు మంచి పొజిషన్ ఇప్పుడు మనకు వాళ్ళందరూ కంప్యూటర్ పీపుల్ మన శిష్యులు అనుకోలేదు ఆ కంప్యూటర్ ఇండస్ట్రీ బస్ట్ అయినప్పుడు మనకి ఏ దక్షిణా ఉన్నది కంప్యూటర్ ఇండస్ట్రీ భూమిలో ఉన్నప్పుడు బస్ వెంటనే ఆశ్రమాన్ని మనం అర్జెంట్ గా ఎక్స్పాండ్ చేయాలి ఎందుకంటే సో మచ్ మనీ స్లో ఉంది ఈ స్లోకి మనం ఓకే ఎక్స్పాండ్ చేసేయండి ఎక్స్పాండ్ చేసే ఎక్స్పాండ్ చేసేస్తే అది బస్ అవుతుంది ఈ ఎక్స్పాండ్ చేసిన మెయింటైన్ చేయడానికి గెలగల్లాడిపోతా ఉంటాయి ఈ సంవత్సరం ఎలాంటిదంటే ఆ పెద్ద పురుగు తోక పట్టుకోవడం తండ్రిలు తోక పట్టుకుని ఉంటారు మీరు మీరంటే మీరే లేదు జనరల్ గా మనం తండ్రిపులు తోక పట్టుకుని ఉంటాము ఇప్పుడు ఈ తండ్రపులు తోక విధి లేస్తే అది మీద పడి తినేస్తుంది అది అలా తిరుగుతూ ఉంటుంది తర్వాత తిరుగుతూ ఉంటాడు విధులేస్తే మీద పడి కనికి తినేస్తుంది కాబట్టి విధాలు లేదు పోయి అయితే పట్టుకునే ఉంటామంటే అలా పట్టుకుని తస్తే వాటి తిరుగుతూ ఉంటామంటే అది దుఃఖమే పట్టుకుని వదల్లేదు పట్టుకోలేదు ఎత్తు చే పట్టుకుంటాడు పట్టుకుని పట్టుకుని పట్టుకుని విధిగెట్టి ఉంటాడు దీన్ని విధులు విధులు వేస్తే లేదా దీని వేసుకుంది అలాగే ఆశ్రమాల పెద్ద ఆశ్రమ ఒకటి కట్టేయడం దాన్ని పట్టుకోవడానికి వీలు లేదు విధులు పెట్టడానికి వీలు లేదు అది మొన్న పట్టించుకుంది పీపుల్ క్రియేట్ ఇన్స్టిట్యూషన్ డేసంగ ఏం తినదే ఓ కారో ఒకటి కొన్ని ఇక్కడ పెట్టడానికి సమస్య కాదు అది మొన్న పట్టుకుంటుంది ఆ తర్వాత పెద్దకులు తోప పట్టుకుంటారు కాబట్టి ఇదో మమా అనే అభిమానం నుంచి వస్తుంది అంతా కూడా మమా అన్నది ఏమీ లేదు పరివ్రాక్ అన్నారు అందుకే సన్యాసుల్ని పరివ్రాక్ అని జీవితంలో సామేజ్యంలో పెద్ద చెప్తుంది పరివ్రాట్ పరి యు కెన్ వాక్ అవేసరణివారు యూ కెన్ వాకింగ్ అయిన యూ కెన్ వాక్అవేసరణినిగా అంటే మమా అనేది లేదు అటువంటి స్థితి రావాలి కానీ వీడు సశరీరుడు గనక మమ అనే ఇష్ట ప్రతికూల ధన్యమానస్య అటువంటి వాడికి తర్వాత వాడికి అపహతి అంటే తొలగిపోత వినాశ ఉచ్ఛేద అంటే పూర్తిగా మూలంతో సహా తీసేవతలు పారేయడం దేనికి లేదు ఏపీకి క్రియ అప్రియో క్రియ అప్రియో వినాశ నా ఈ సుఖ దుఃఖములు తొలగిపోవుతా అనేది ఉండదు ఎందుకని సంతతి రూప యోహని పెద్దది గుర్ణంగా పదం అది ముందుకు తీస్తే కన్వయించుకోవాలి అలా ప్రవాహంగా వస్తూనే ఉంటాయి సంతతి రూప యోహం ప్రియాన్ననసు నుంచి అప్రియమో అప్రియాన్ననసు నుంచి అలా వస్తూనే ఉంటాయి ఒకప్పుడు ప్రియమో ప్రియమో ప్రియమో మూడు వస్తాయి ఇంకప్పుడు అప్రియమో అప్రియమో అప్రియము మూడు వస్తాయి ఇప్పుడు అరటి పళ్ళ గేలా ఉంది అనుకోండి మీరు అర్థం ఉంటారు అర్థం తీసుకున్నారనుకోండి పండు వస్తూ ఉంటుంది పండుగ ఈ లోపల హఠాత్తుగా రెండు పండ్లు కలిసి వస్తాయి ఆ రకంగా ప్రియమో ప్రియమో కలిసి వస్తాయి ప్రియము ప్రియము ప్రియము ప్రియమో నాలుగు కలిసి వస్తాయి అమ్మా అలాగే ప్రవాహంలో వస్తాయి జస్ట్ యుద్ధ ఇప్పుడు ఇంకా అప్రియ పరంపర ప్రారంభం ఫిఫ్టీ ఫిఫ్టీ కదా ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ మీకు తరంగం వచ్చిందనుకోండి మళ్ళీ వెనక్కిపోతుంది అండి ఆ వచ్చింది వచ్చింది వచ్చింది వచ్చింది అంటే ఇప్పుడు నాలుగు కలిసి వెనక్కి లాగడం ప్రారంభిస్తుంది అంటే ఇప్పుడు ప్రియా ప్రియా ప్రియా ప్రియా అని వచ్చింది అనుకోండి ఆ ఇప్పుడు ఇంకా అప్రీయం ప్రారంభం అవుతుంది యాత్రలో ఉన్నారనుకోండి పది రోజుల యాత్ర బస్సులో ఫస్ట్ డే తర్ఫెక్ట్ సెకండ్ డే పెర్ఫెక్ట్ థర్డ్ డే తరుస్తాం బా ఎంత పర్ఫెక్ట్ గా నడిచిపోతుంది యాత్ర అంటే అది సిక్స్త్ ఈ ఐదు రోజులు ఆరు రోజుల పెరఫక్షన్ పూర్తిగా నాశనం చేసి అమ్మ ఎప్పటికైనా పూర్తవుతుందా అని వీళ్ళకి విసిగా తీర్చేసి మళ్లీ ప్రారంభమవుతుంది అంటే ఫస్ట్ సిక్స్ డేస్ ఉన్న కంఫర్ట్ కి ఆపోజిట్ వచ్చేస్తుంది అంటే డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది ఇదనాటెండి సంతతి రూప ఎందుకైతే నేను వెళ్ళినాను ఈ మంచి చాలా కష్టాలు వస్తున్నాయంటే నేను అంటాను చూడండి కష్టాలు కొంచెం అలాగే ఒకదాని తర్వాత ఒక ప్రతి అలవాటు ఉంటుంది వాటికి అప్పుడప్పుడు అలా అవుతుంది కొంచెం మీరు ఇప్పటికి ఎన్ని కష్టాలు వచ్చాయి మూడు వచ్చాయా ఇంక మొహం వస్తాయి ఇంకోటో రెండో వస్తాయి ఆ తర్వాత సుఖాలు ప్రారంభమవుతాయి మీరు ఓపిక పట్టడం అవసరం ఇక్కడితోటి ఆగిపోయినా ఆగిపోవచ్చు మూడు వచ్చాయి కదా ఇప్పుడు ఇంక సుఖాలు ప్రారంభం కావచ్చు కాబట్టి కొంచెం ఓపిక పట్టండి అంతే సుఖం వచ్చేది సుఖ పరంపర ప్రారంభం ఆ ఇంకా సుఖాలు వస్తున్నాయని కంగారు పడద్దు కష్టాలు పడడానికి ఓ రావాలండి ఈ సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి వెళ్తూ మనం ఓపిక పడుతుంటాం తాము స్థితికత్వ భారతాన్ని శ్రీకృష్ణుడు అంతటి వాడు అర్జునుడు అంతటి వాడి అని చెప్పాడు మనం ఎంతటి వాళ్ళ ఉన్నాయి శ్రీకృష్ణుడు అంతటి మహాయోగేశ్వరుడు యోగేశ్వరుడు ఎత్ర యోగేశ్వర కృష్ణ యోగేశ్వరుడు అంటే మహామహిమాన్వితుడు అని అర్థం ఆయన తన ప్రియ అత్యంత ప్రియుడైనటువంటి తన బాహ్య ప్రాణం మన దగ్గర అర్జునుడికి ఏమని కొంచెం ఒత్తిపోతూ ఉంటాయో ఓపిక పట్టమని చెప్పాడు ఇంకా మనం ఎంతటి వాళ్ళ మనం ఒప్పులు పట్టడం తప్ప మనం చేసి వెళ్ళిపోతాయి సంతతి రూప యోగం సో బాహ్య విషయ సంయోగ వియోగ నిమిత్తంగా వస్తూ సంయోగాన్ని బట్టి సుఖం రావచ్చు దుఃఖం రావచ్చు వియోగాన్ని బట్టి సుఖం రావచ్చు దుఃఖం రావచ్చు బాక్టీరియా వచ్చింది అనుకోండి సంయోగం దుఃఖం వియోగం సుఖం బాగుమరత వచ్చేది అనుకోండి సంయోగం దుఃఖం వియోగం సుఖం అలాగే ఒకటి ఇంకోటి ఆపోజిట్ ఉంటుంది సంయోగం సుఖం వియోగం దుఃఖం కాబట్ మనం ఏం చేయాలా వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి ఉపయోగపడుతున్నాం కొంచెం నిర్వికారంగా నిర్లిప్తంగా ఉన్నారనుకోండి వచ్చింది పోతుంది పోయింది మళ్ళీ వస్తూ ఉంటుంది మీరు ఆత్మానందంగా తెలుస్తూ ఉంటారు యూఆర్ హ్యాపీ సైకాలజికల్ డిపెండెన్స్ పోతుంది ఇదంతా గొప్ప సైకాలజీ నష్టం చాలా గొప్ప సైకాలజీ దీని మహిమ ఎంత అంత అసలైన యోగం అంటే ఇదే ేహామానా అశరీరస్వూ విజ్ఞాన నివర్తి వివేకజ్ఞానం అశరీరం సంతం క్రియాక్రియేణ స్పృశ వాక్యం పూర్తయిపోయింది తర్వాత వాక్యం ఏముందో చూడండి మంత్రంలో ఆ శరీరం వాసంతం ప్రియాప్రియ స్పృశతను అది పట్టుకుంటున్నారు సో వీడి శరీరాభిమానం ఉన్నంత వరకు ఇది నడిచిపోతుంది ఇప్పుడు వీడు ఏం చేయాలో తెలిసిన ఆ వ్యక్తి ఏం చేయాల్సి ఉంటుంది దేహాభిమానాత్ నివర్తిత అవివేక జ్ఞానం వీడు దేహాభిమానం ఎందువల్ల కలిగింది నేనే దేహం అనే అభిమానం ఎందుకు కలిగింది అవివేకం చేత తెలుసుకుంటున్నాడు అవివేకంగా తెలుసుకుంటున్నాడు దేహాన్ని తెలుసుకుంటున్నాడా లేదా దేహాన్ని తెలుసుకుంటున్నాడు కానీ దేహ చూడండి మీరు నిద్ర వేస్తారు మీ చైతన్యము ప్రకాశిస్తుంది ఆ చైతన్య ప్రకాశంలో దేహాన్ని తెలుసుకుంటారు దేహ ఇప్పుడు మీకు నేను మాట్లాడుతూ చూడండి మీరు బ్యాటరీ లైట్లు వేస్తారు ఎదుర్కొండగా అక్కడ అక్కడ ఒక ఉంగరం పడుంది మీరు చూడండి నేను ఒక ప్రశ్న అడుగుతా కన్ను ఉంగరాన్ని చూస్తుందా నా ఉంగరాన్ని చూస్తుందా ఉంగరాన్ని చూస్తుంది నా ఉంగరాన్ని చూడదు ఉంగరాన్ని చూస్తుంది కన్ను అది మీ ఉంగరమో అని రిపోర్టు చేయడు రిపోర్ట్ చేస్తుంది అంతే కదా కన్ను వల్ల సో మీరు ఫోటోగ్రాఫ్ తీశారనుకోండి ఫోటోగ్రాఫ్ లో ఉంగరం వస్తుందా నా ఉంగరం వస్తుందా ఫలానాదారి సుబ్బారావు ఉంగరం వస్తుందా లేకపోతే ఉంగరం ఉంటుందా ఉంగరం ఉంటుందంటే కాబట్టి ఇప్పుడు బ్యాటర్ లైట్లు వేశారు లైట్ బ్యాటరీ నుంచి వెళ్లే లైటు ఉంగరాన్ని ప్రకాశింపజేస్తుందా నా ఉంగరాన్ని ప్రకాశింపజేస్తుంది ఉంగరాన్ని కన్ను ఉంగరాన్ని చూస్తుంది ఇది మనస్సు నాను తోడు చేస్తుంది ఇప్పుడు లైట్ శిచ్చి నొచ్చారు తర్వాత వెలిగి దాని మీద పడి కన్ను చూసి మనస్సు నాని జోడించడానికి కొంత గ్యాప్ ఉంది కదా టైము ఆ గ్యాప్ లో అది ఉంగరమా నా ఉంగరమా ఉంగరం ఏమనండి ఈ గ్యాప్ ను కొంచెం పెంచారు అనుకోండి నేర్చుకో ఉంగరం ఎవరు కొట్టుకోరు మీ ఉంగరం మీ దగ్గరే ఉంటుంది కదండి మీరు ఇస్తే కొట్టుకెళ్ళాలి కానీ లేకపోతే మీ ఉంగరం మీ దగ్గరే ఉంటుంది గ్యాప్ను పెంచేరనుకోండి అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏమని ఈ ఈ ఐడెంటిఫికేషన్ అనే ప్రాసెస్ ఒకటి అవుతోంది అది అవివేకం వల్ల అవుతోంది మనం ఈ అవివేకాన్ని దూరం పెట్టాలి ప్రతిదాన్ని నాది నాది అంటూ అలా పట్టుకోకూడదు అని మీకు అవివేక విానం కలుగుతుంది సో ఇప్పుడు తెలుసుకుంటారు ఇంతకుముందు ఎలా తెలుసుకున్నారు అవివేకంతో తెలుసుకున్నారు ఇది నాది అనేది ఐడెంటిఫికేషను అనే పొరపాటు మనం చేస్తున్నాము అనే వివేకం లేకుండా తెలుసుకున్నారు ఇప్పుడు ఎలా తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఉంగరం తెలుసుకుంటారు ఆ ఉంగరం తీసి అక్కడ పెట్టుకుంటారు తర్వాత తీసుకుని వెళ్ళ చేతికి కూడా పెట్టుకుంటారు ఏం పర్లేదు దాన్ని నాది అని మీకు కూడా అనిపించదు ఇట్ ఈస్ లైక్ డ్యా అంటే మాట కొంత అభ్యాసం చేసి వెనుక వైరాగ్యం అంటారు ఆ వైరాగ్యం వల్ల ఏమవుతుందంటే నాది అనే ఆ ప్రాజెక్షన్ ఉండదు ఆ ఐడెంటిఫికేషన్ ఉండదు ఒకప్పుడు వైపు ఈ ఉంగరం ఎవరినైనా అడిగారు అనుకోండి అది నాది అండి నేను చెప్తాడు అది చెప్పినప్పుడు కూడా నాది అనే ఐడెంటిఫికేషన్ ఉండదు ఇది వేద ఆ స్థితి తీసుకురావాలి దీన్ని దాని పేరే దేహాభిమానాత్ నివర్తిత అవివేక జ్ఞానం దేహాభిమానము నుండి తొలగిపోయిన అవివేక జ్ఞానము తొలగం ఎందువల్ల తొలగిపోయిందంటారు అశరీర స్వరూప విజ్ఞానం వల్ల తొలగిపోయింది నా స్వరూపము శరీరము కాదు నేను శరీరాన్ని తెలుసుకుంటూ ఉండే చేతన పురుషుడను అనేటువంటి విజ్ఞానాన్ని వీడు అభ్యాసం చేసి చంపాలి అభ్యాసం చేయాలి అభ్యాసం ఎందుకు చేయాలంటే సాధన అవసరం ఎందుకు సాధన అవసరం నేను మహాత్ములను అడిగాను ఎందుకండి ఈ సాధన ఇంత సాధన ఎందుకు అవసరం పడుతుందని అడిగాను అంటే అన్నాడైనా పొరవయ వీళ్ళు సంసారంలో అపోజిట్ సాధన దృఢంగా చేస్తూ ఉంటారు మీరు తెల్లవారులు నాది నాది నాది నాది అని సాధన చేసేస్తూ ఉంటారు పాటల్ని గెలిచే నాది కాదు అంటే ఓహో నాది కాదా అని మళ్ళీ నాది నాది నాది అని సాధన చేసేస్తూ ఉంటారు రోజంతా నాది నాది నాది సాధన చేసేస్తూ మనం కదా కాబట్టి మరి అంత బలమైన సంసార సాధన చేసినప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఓ పిసరు సాధన చేయాలి కదా మరి కొంత ధ్యానమో ఏదో చేయాలి కదా ధ్యానం ఇంతసేపు యొక్క ధ్యానం అంటారు ఇంతసేపు యొక్క అంటే మనం సంసార ధ్యానం ఎంతసేపు ఇస్తున్నాం గంటల గంటలు రోజులు రోజులు చేసేస్తూ ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కొంత ధ్యానం కొంత ఇటువైపు సాధన చేయాల్సి ఉంటుంది కదా వైరాగ్యం లేండి వర్క్ సార్ ఎందుకంటే సంసార సాధనని సంవసారాన్ని వీళ్ళు సాధించేస్తూ ఉంటారు దీనిలో సంసారాన్ని సాధించేస్తూ ఉంటారు ఈ సంసారం ఆ సంసారం మరింత సంసారం మరింత సంసారం అలా బాగా పెంచేస్తూ ఉంటాడు పెంచేస్తూ వచ్చి ఎక్కడ గురుగుతుంది కాబట్టి వైరాగ్యం పెట్టు వైరాగ్యం పెడితే అవుతుంది సాధన తగ్గుతుంది సంసార సాధన తగ్గుతుంటే మనస్సు పేట పడుతూ ఉంటుంది మనస్సులో కాలుష్యం తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు నేను దేహం కాదు అని తెలుసుకోండి అని అలా ఉంటాడు ఆ ఇన్సైట్ వస్తుంది కనుక సాధన అవసరం సో ఆ దేహాభిమానం నుంచి వీడు తొలగిపోతాడు తొలగిపోతే మనిషి ఉంటాడు ఎక్కడికి పోవడం అశరీరం సంతం అలా కొనసాగుతూ ఉంటాడు మళ్ళీ ఆ సంతం చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందు సశరీరం సంతం ఇప్పుడు అశరీరం సంతం శరీరం ఉంటుంది కానీ శరీరాభిమానము లేకుండగా అలా కొనసాగుతూ ఉంటాడు ఇప్పుడు మళ్ళీ క్రియాక్రియాలు వస్తూ ఉంటాయి అవి రాకుండా పోవు వస్తూ ఉంటాయి కానీ నస్ పురుషత అసలు స్పృశించనే స్పృశించరాసుని శ్రీకృష్ణుని దండయాత్రకి వెళ్ళాడు ద్వారకా ద్వారకను ఆయన ప్రేమగా కట్టుకున్న నగరం ఆయన తన రాణువుల కోసం తన ఆయన పెద్ద ఫ్యామిలీ హ్యూజ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యామిలీ సోదరులు పన్నెండు మంది సోదరులు ఇది అది అబ్బా లిస్ట్ ఆ లిస్ట్ చదివితే మతిపోతుంది పెద్ద ఫ్యామిలీ వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటుందిలే అని ద్వారకా నగరానికి కట్టుకున్నాడు కట్టుకున్న అక్కడ మకాన్ చూస్తుంటే జరాచంద్రుడు దండయాత్ర చేశారు అప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేశారు కార్లు జరాసంద్రుడు పెద్ద సైన్యంతో వచ్చేస్తున్నాడు ఎంత సైన్యం ఉంది ఎంతో సైన్యం ఉంది మనం తప్పకుండా నిలబడగలమా లేదా అయ్యి మాట కాదు ఓకే కిరాసందులు ఎవరి కోసం వస్తున్నాడు నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు ఓకే అయితే నేను పారిపోతాను నేను వెళ్ళిపోతాను అసలు కానీ నువ్వు వెళ్ళిపోయినట్టు తెలియాలి కదా అది దండయాత్ర చేసేసి ముక్కడి చేసేసి గురుగురు అన్ని పగలగొట్టేసి నగరం అంతా కూడా నాశనం చేసిన తర్వాత శ్రీకృష్ణుడు లేదంటే ఓహో ఏ సైన్యాన్ని అవతలకి పోతాడు కానీ నగరం అంతా నాశనం అయిపోతుంది ఓకే అని చెప్పి వాడు వచ్చిదాకా వాడు చూస్తుండగా వాడి చారులు వాళ్ళు చూస్తుండగా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఈయన వెంట పడతాడు ఈయన ముందు పరిగెడుతూ ఉంటాడు ఆయన వెనకాల విరాశం పెట్టి తర ఆ విధంగా సైన్యాన్ని డైవర్ట్ చేస్తాడు ఇలా తను కట్టిన నగరాన్ని తానే అలా అవలో అవలీలగా అలలోకగా వీలు తగ్గం వీళ్ళని నాది అనే అభిమానంగా ఉండదు కథలు నేను చూస్తే మరి ఆశ్చర్యం వస్తుంది ఆఖరిని రుక్మిణి వీళ్ళందరినీ అటు కేసు కూడా చూడకుండా లేకపోతే అవుతారు దహత్యారం చేసే టైం వచ్చింది వ్యాధిలో నేను వెళ్తున్నాను మరి వీళ్ళందరి మాట ఏమిటి రుక్మిణి సత్యభామే టైం వీళ్ళు టేప్ కానీ వాళ్ళకి ఏం చెప్పండో ఈ ప్రశ్నలు వెళ్ళిపోయాడని చెప్పారు ఇది గోసరే నిర్లిప్తలో ఇంత అంత ఆయన అనుభవించిందే చెప్తాడు ఈ అర్జునుడికి తన అనుభవానికి తెచ్చుకున్న విషయాన్నే గేత్తలో చెప్తాడు ఉంటే కీర్తికల్గా చెప్పడం వస్తూ ఉంటే అలా అనాసక్తంగా ఉండాలి మనం అసంగ శత్రేణ దృఢే రక్తిత్వాన్ని అని చెప్తాడు అలా చేసి చెప్తాడు సంఘం పెట్టుకోకెక్కడను సంఘిత నిర్మాణమోహ జితసంగోష సంఘ దోషం ఉండకూడదు ఎంతైనా హెల్ప్ చేయాలి ప్రాణం ఇవ్వద్దు కానీ సంఘం పెట్టుకోవచ్చు ఎందుకంటే సంఘం పెట్టుకుంటే సంగమం అంటే సైకలాజికల్ డిపెండెంట్ మానసిక పరాధీనత మానసికంగా ఆధారపడ్డాం ఐ మీట్సమ్ టు బి మై స్ అనే సంఘం పెట్టుకుంటే బంధం అయిపోతుంది సంఘం సంఘం అనే మాట్లాడదు అంటే అలా వెళ్ళాం చేయాల్సింది చేయటం లెక్కకరం అంటే లెక్కకరం అంటే మనమే లైఫ్ ఫీజే లేదు అది బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయిపోయినా బ్రేక్ అయిపోదాం లవ్ ప్యూర్ లవ్ ఉంటుంది కానీ సంఘం ఉండదు అలాగా దేహం విషయంలో ఆ విధమైన జ్ఞానం కలవాడిని ప్రియ అప్రియములు పురుషించవు అలా వచ్చేసి వెళ్ళిపోతాయి మురికి నీరు వస్తుంది పోతుంది మంచినీరు వస్తుంది పోతుంది పద్మం అలాగే ఉంటుంది పద్మపత్రం ఇవాళ పద్మపత్రం అది మురికి అవదు మంచి అవదు మురిక ముందు ఒకసారి మురికవడం ఒకసారి మంచి అవడం అలాగే ఉండదు వస్త్రంలాగా ఉండకూడదు వస్త్రం ఏ రంగు పడితే ఆ రంగును తీరుస్తుంది పద్మపత్రం దేనిని తీరుతుంది కానీ రఘునీళ్ళలో వేసినా అలాగే ఉంటుంది మురికి నీళ్ళలో వేసినా అలాగే ఉంటుంది తన స్థితిలో తానుంటుంది ఇక్కడ కొంచెం టెక్నికల్ స్పృశి ప్రత్యేకం సంబ్యతేపృశతి అప్రీయన్న స్పృశతి వాక్యద్వయం ఇక్కడ ప్రియాప్రియే నృశత ప్రియ అప్రియములు స్పృశితూ అంటే ప్రియ ప్రియములు రెండో స్పృశించకుండా రెండో అవతలికి పోతాయని కాదు అది ఒక వాక్యం కాదు వాక్య ద్వయం రెండు వాక్యాలే అయితే ఆ ఏమిటా రెండు వాక్యాలు ఈ స్పృశ ధాతు అంటే స్పృశ ధాతువు నిర్దేశం స్పృశ ధాతువు ప్రత్యేకం సంబంధించే ద్వంద్వ సమాసంలో ఉండే ప్రతి ఒక్క పదంతో విడివిడిగా అన్వయిస్తుంది రెండో ప్రియా ప్రియా రెండు ఉన్నాయి కదా కాబట్టి ఆ ప్రత్యేకం సంబంధిత అనుకోం ఇప్పుడు సుదాయం స్త్రి నస్పృశతి అప్రియం నస్పృశతి అని రెండు వాక్యాలు అవుతాయి స్త్రి అలా చెప్పాలి లేకపోతే ఏమంటుందో తెలిసినా ప్రియా అప్రియమును రెండు అలాగే చెప్పేవారు ఒకరుతారు స్త్రియా రెండు కలిపి అది రెండు నోట్రలైజ్ అయిపోతాయి కాబట్టి స్పృశించదు అలా కాకుండా ప్రియం ఒక్కటే వస్తే సృష్టిస్తుంది అత్రియం ఒకటి అలాగే కాదు మాట్లాడిగా విడివిడిగా దానికి దృష్టాంతం ఇస్తున్నారు ఆయన సహ సంభాషేత లేఖ అంటే పశుహింస చేసేవాడు అనుకోండి దానికి అనేక అర్థాలున్నాయి పశుహింస చేసేవాడు పశువులని హింస చేసేవాడు అశుచి అంటే మురిక్కంపు కొడుకున్నవాడు స్నానం ఏమి లేదు అశుచి అధార్మిక అంటే లంతం అది పట్టినవాడు ధర్మ అధర్మం చేసినవాడు లంతం పట్టడం అయితే పరధనాన్ని అపహరించడం అలాగే ఎవరికో పెద్ద అపహారం చేయటం అటువంటి అధర్మం చేసినవాడు ఇటువంటి వాళ్ళతోటి మనం ఊరికే పెద్ద పెద్ద సంభాషణలు అవి పెట్టుకుని భుజ తిరగడం అనవసరం అవాయిడ్ చేయడం మంచిది సంఘ దోషము చాలా పెద్దది సంఘము మనిషిని ఉద్ధరిస్తుంది మనిషిని దిగలాగుతుంది కూడా మీరు గీత క్లాసుకి వచ్చే ఫ్రెండ్షిప్ చేశారనుకోండి మీకు మంచి మంచి సంగతులు తెలుస్తాయి అదే క్లబ్ కళ్ళి పెకాటాటి ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుంది మనం కూడా పెకటాడటం మొదలు పెడతాం అది ఒక అలవాటు అయిపోతుంది ఒక అది ఎడిక్షన్ అయిపోతుంది పెకాటన్నది సైకలాజికల్ ఎడిక్షన్ అయిపోతుంది అది ఒకసారి అడిక్షన్ అయిపోతే సైకలాజికల్ అడిక్షన్ ఎడిక్షన్ అంటే ఆల్కహాలే ఎడిక్ట్ అవుతుందని మీరు అనుకోద్దు తేకాట కూడా ఎడిక్షన్ దూరం కూడా ఎడిక్షన్ అవుతుంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది అనుకోండి అది ఎడిక్షన్ అవుతుంది స్పెక్యులేషన్ ఎడిక్షన్ అవుతుంది చేత వేదాంతం జరిగే వల్ల నేను అవాయిడ్ చేయమని చెప్తాను ఎందుకంటే టెన్షన్ లో బతకాల్సి వస్తుంది వేదాంతం అందరికీ సమస్య కాబట్టి అలాంటి అడిక్షన్ లో పడిపోతుంది కాబట్టి సంగము మనిషిని వాడు చేస్తుంది ఆరు నెలలు ఉంటే వాళ్ళు వీలు అవుతారు లేదు సమసం సంగమ మనిషిని బాగు చేస్తుంది చెడబడుతుంది కాబట్టి సత్సంగం ఉండాలి దుష్టానే అంత బరువైన పదం వాడక్కర్లేదు దుష్టసంగా ఉండకూడదు కానీ అనవసరపు సంగం ఉండకూడదు పశుహింసేసి వాడున్నాడు అనుకోండి వాళ్ళు కొంత హింసారక్షణ ఉంటుంది వారి హింస మనకు అనిపిస్తాయి సులుగా హింసను మనం కూడా పంచుకుంటాం వారు జస్టిఫికేషన్ చెప్పడం సో వీడు పవిత్రంగా ఉండేవాడు వీడు కూడా హింస చేస్తాడు లేకపోతే అసిఫీ వారి అసిఫీ అంటే వాడేదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తోట దేనితో ఉన్నాడు అనుకోండి వెళ్ళి వారితో ఊరికే కబుర్లు చెప్తా ఉంటే వాడు నూట పట్టు వచ్చేటువంటి వాయువులో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ అలా ఉన్న వాళ్ళకు కొంచెం ఉండడం మంచిది ఆ దూరంగా ఉంటాయి మంచిది ఊరికే వెళ్ళి కబుర్లు ఉంచుకోవడానికి అక్కర్లేదు అధార్మికుడు ఉన్నాడు అనుకోండి అధర్మ కార్యాలు చేస్తూ ఉంటాడు నిత్యం అదే పనిగా చేస్తూ ఉంటాడు వాడితో చెప్పుకోకూడదు ఉంది వాక్యం ద్వంద్వ సమాసం సో లేఖ అశిథి అధార్మిక ముగ్గురు కలిసి వస్తే మాట్లాడద్దు అని కాదు అర్థం దానికి అశిథి అధార్మిక అంటే ముగ్గురు తోటి సంభాషించవద్దు అంటే వాళ్ళతో ఇండివిజువల్ గా సంభాషించి వాళ్ళ ముగ్గురు కలిసి మాత్రం నేను మాట్లాడను అలా కాదు అక్కడ మూడు వాక్యాలవి లేఖేను నంభాష్యత అశుచిన నంభాష్యత అధార్మికేన సంభాష్యత దీన్ని వాక్య విచారము అంటారు ఇదంతా వాక్య విచారమే ఆ ప్రియం నస్పృశ్యతి అప్రియం నస్పృశ్యతే రెండో కలిసేమి రావు ఇది వచ్చినప్పుడు అది ఉండదు ఉన్నప్పుడు ఇది ఉండదు దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కానీ వీడిని మాత్రం స్పృశించు ధర్మాధర్మార్ ఎందుకంటే రెండూ ఒక్కసారి ఎందుకు రావాలంటే ఒకటి ధర్మం యొక్క ఎఫెక్ట్ కార్యం ధర్మ ఫలం ఒకటి ఇంకొకటి అధర్మ ఫలం కాబట్టి ధర్మఫలం ఉన్నప్పుడు అది అయిపోయాక అధర్మ ఫలం వస్తుంది అధర్మ ఫలం అయిపోయిన తర్వాత ధర్మ ఫలం వస్తుంది దీన్ని జర్తీ చేశారు మీరు స్వర్గానికి పుణ్యం ఎక్కువే స్వర్గానికి వెళ్ళాడు పాపం కూడా ఉంది కదా సపోజ్ పుణ్యం అవకముందే పాపం వచ్చి పక్షంలో పాప ఫలం వచ్చి పక్షంలో మీరు స్వర్గంలో ఏదో డాన్స్ ప్రోగ్రామ్ ఏదో చూస్తుండగా సడన్ గా పాప బొలం వచ్చేస్తే మీరు ఇక్కడ మాయ నాకంలో తేలాల్సింది అలా అవ్వదన్న అలా అవ్వదు ఈ పాప ఈ పుణ్యం లేని లెవెల్కి ఒక పాయింట్కి వచ్చేసి ఇది బంద్ అయిపోయిన తర్వాత అప్పుడు పాపం వండుకుంటుంది అని విధి విధానే ఉంటుంది అని ఒక చెక్కి చేసి మీమాంస చేశారు ఇది బంద్ అయిన తర్వాతనే అది వదలవుతుంది ఇది ఉండి అది అలా కుదరదు అలాగే కాబట్టి విడివిడిగానే వస్తాయి కనుక విడివిడిగానే మనం అర్థం చెప్పుకోవాలి అశరీరతూ స్వూపమితి త్రమాధర్మయోరసంభవాత్ తవ్యభావ దూరత ఏతి అత్యాక్రియే స్పృశత అసలు స్త్రి అప్రియములు వీడిని ఎందుకు స్పృశించవు ఏమిటి వీరికి స్పెషాలిటీ శరీరాభిమానం లేదన్నావు ప్రియం వస్తుంది ఏదే అభిమానం లేకపోతే ప్రియం రాదంటే అది వేరే సంగతి ప్రియం వస్తుంది అప్రియం కూడా వస్తుంది మరి వచ్చినప్పుడు ఎందుకు స్పృశించం అంటే చూడు వీరి స్వరూపం ఏమిటి అహమ్మని వీరు అన్నప్పుడు వీరి స్వరూపం ఏమిటి శరీరాభిమానమా శరీరాభిమానము లేకుండుతాయా శరీరాభిమానము దేపించుక అశరీరతా తుస్వరూపం ఇప్పుడు ఈ ప్రియ అప్రియములు దేని నుంచి పుడతాయి ధర్మ అధర్మముల నుంచి పుడతాయి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అశరీర ఆత్మని ధర్మాధర్మమునే స్పృశించవు ధర్మాధర్మయోహో అసంభవాలు ఆత్మస్వరూపంలో ధర్మాధర్మాలు ఉండవు మరి ఆత్మ జ్ఞానం అంటే అలాగే ఉంటుంది ఒక గొప్ప పుణ్యాత్ముడు ఆత్మ జ్ఞానాన్ని పొందాడు అనుకోండి వాడి పుణ్యం అంతా కూడా పోతుంది పాపంతో కూడా పోతుంది ఒక గొప్ప పాపాత్ముడు ఆత్మజ్ఞానాన్ని పొందే వాడి పాపం అంతా పోతుంది పుణ్యం అంతా అలాగే థియరిటికల్ గా అలా అనిపిస్తుంది పుణ్యం లేకుండా పాపం నిండా పాపం ఉన్న వారికి ఆత్మజ్ఞానం కలగదు మహాపుణ్యం ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుంది అనిలే వండండి చింత చేయకండి అది లేని కో ఇష్యూలోకి వెళ్ళి మళ్ళీ పొరపిస్తున్న సిద్ధాంతం అది అలాగ అర్చర్లేదు సో ది పాయింట్ ఈజ్ వెరీ క్లియర్ ధర్మ అధర్మములు ఆత్మజ్ఞాని ఆత్మస్వరూపాన్ని స్పృశించవుక శ్రీకృష్ణుడు గీతలో ఏమంటాడంటే అపిచేదసి పాపేభ్య పాపకృత్త అపిచేసుచారాపేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవైన గురుదినం సంతరిష్యసి ఎలా ఉంటుందంటే మాస్టర్ ఒకడు మంచి అందమైన కళ కనుకున్నాడు ఆ కళలో యజ్ఞం చేసేస్తున్నాడు ఇంకొకటి పాపపు కళ కనేస్తున్నాడు ఆ కళలో హింస చేసేస్తున్నాడు వీళ్ళిద్దరికీ నిద్ర పెరగచ్చింది ఆ యజ్ఞం చేసిన వాడికి ఎంత పుణ్యం వస్తుంది ఈ హింస చేసిన ఎంత పాపం వస్తుంది వాడి పుణ్యం లేదు వీరి పాపం ఈ జాగ్రత్త అవస్థ ఒక కలవంటిది వీరి స్వరూపంలో లేదు కళలో కొనసాగుతుంటే యజ్ఞం వల్ల పుణ్యం వస్తుంది హింస వల్ల పాపం వస్తుంది కలలో కొనసాగుతున్నంతసేపు కాబట్టి ధర్మ అధర్మములు ఆత్మస్వరూపాన్నే స్పృశించవు లేర్మ అధర్మములే స్పృశించకపోతే ధర్మ అధర్మముల నుండి పుట్టే ప్రియ అత్రుయములు స్పృశిస్తాయా బా ఠికాణా బేటాకా అన్నట్లు తండ్రికే దిక్కులేదు కొడుకు ఎక్కడ కొడుకు లేదు కొడుకు అదే మొత్తానికి కార్యము కాబట్టి క్రియ అత్రుయములు స్పృశించవు నను ను పూర్వ యమ్యశరీరం నృశత సుషుప్తస్థ వినాశమే అపీతో భవతీ తదేవా ఇప్యాపన్నోష ఇప్పుడు చూడండి అశరీరస్వరూప ఆత్మను అంటే అశరీరమే స్వరూ అశరీరత్వమే స్వరూపము రాగల ఆత్మను అప్రియము స్పృశించదు ప్రియం మాత్రం స్పృశిస్తుంది అని చెప్పుంటే అదో రకంగా ఎందుకంటే మనకి క్రియం ఉండాలి కానీ అప్రియం పోవాలి కానీ రెండు కట్టగట్టుకుని పోనక్కర్లేదు అదొక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే క్రియము స్పృశించదు అప్రియము స్పృశించదంటే ఇంకా అక్కడ ఏం లేదనమాట ఇంద్రుడు అదే అన్నాడు ఇంద్రుడు ఏమన్నాడంటే ఎన్నఘవతోక్తం ఇంద్రుడు మూడో పర్యాయంలో వాడు ఏమన్నాడు సుసుప్తస్థ వినాశమేవ అపీతో భవతి నిద్రపోయినవాడు పూర్తిగా వినాశమే అయిపోయి శూన్యంలో విలీనమైపోయినట్టుగా ఉందండి అన్నాడు ఎందువల్ల అల్లా అనుకుంటున్నావురా నువ్వంటే అవును జాగ్రత్తలో ప్రియ అప్రియమునని తెలుసుకుంటున్నాడు స్వప్నావస్థలో ప్రియ ప్రియాలను తెలుసుకుంటున్నాడు ఇప్పుడు అప్రియం లేదు కానీ ప్రియము ఉండడం అలా లేదు ప్రియం లేదు కానీ అప్రియము అది లేదు ప్రియం లేదు అప్రియం రెండూ అసలు ఏమి తనని జాబు తెలుసుకోవట్లేదు ఇతరమును కూడా ఏమీ తెలియట్లేదు అంటే దాన్ని బ్రతికూస్తే ఏమనిపిస్తోందంటే అసలు అంటూ ఆత్మ తాను అనేది ఒకటి లేకుండగా విలీనమైపోయిందా అని అనిపిస్తోంది నాకు అన్నాడు ఇంద్రుడు మరి మీరు చెప్పిన మాటని బట్టి ప్రజాపతి గారు చెప్పిన మాట ఎలా ఉందంటే ప్రియా ప్రియోహపతి ప్రియము స్పృశించదు అప్రియము స్పృశించదంటే ప్రజాపతి గారు కూడా ఇంద్రుడి చెప్పిన దాన్నే సమర్థిస్తున్నట్లయింది ఆత్మనేది ఏమీ శూన్యమే ఎందుకంటే అసలు అంటూ ఆత్మనేది అసలు ఉంటే వెళ్ళి దాన్ని కొంత కొత్త ఒక్కో స్పృశించాలి ఇది స్పృశించదు అది స్పృశించదు అసలే స్పృశించదంటే అక్కడి లేదు ఆ మాట ఇంద్రుడు అన్నాడు అలాగే చెప్పినట్టు కాబట్టి ప్రజాపతి గారు ఇంద్రుడికి చెప్పిన శూన్యవాదాన్ని సమర్పించారా ఏమీ అని పూర్వపక్షం వైసదోష అదేమి లేదు ధర్మాధర్మ కార్యో శరీర సంబంధినో ప్రియాప్రియ ప్రతిషేధ వివక్షత అశరీరన్న ప్రియాప్రియే స్పృత ఇది ఇప్పుడు అశరీరన్న ప్రియాప్రియ స్పృశత అని ఉంది వాక్యం శరీర సంబంధము ఆత్మను ప్రియ అప్రియమును స్పృశించవు అని అప్రియ స్పర్శని నిషేధించారు స్పర్శం ఉండదు అని నిషేధించారు ఇక్కడ ఈ తాత్పర్యం ప్రతిషేధమున్నా నిషేధము ఉన్నా ఒకటే ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే ఆత్మ అసలు ఏమీ లేదని చెప్పడం దాని తాత్పర్యం మరి దాని తాత్పర్యం ఏమిటి చూడండి క్రియా ప్రియములు ఏమిటి శరీర సంబంధ శరీరానికి సంబంధించి ఉంటాయి శరీరంతో పాటు మనస్సు కూడా పెట్టుకుంటారు శరీర సిద్ధం చేత మనస్సు కూడా గ్రహణం శరీరము మనస్సుకి సంబంధించి ఉంటాయి క్రియా ప్రియములు ఇవి ధర్మ అధర్మాలను బట్టి వస్తాయి ధర్మాధర్మ కార్యములుగా వస్తాయి వచ్చిపోతూ ఉంటాయి అటువంటి ధర్మాధర్మ కార్యములైనా కేవలము శరీర మనస్సులను మాత్రమే స్పృశిస్తూ ఉండే సుఖ దుఃఖములు లేక ప్రియా ప్రియములు ఆత్మను స్పృశించవసుమా అని చెప్పడం అందే తాత్పర్యం కానీ అసలు స్పృశించడానికి అక్కడ అసలు ఏమీ నిధులు లేదు అని చెప్పడం అందుతో తాత్పర్యం కాదు అని దాన్ని వివరిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ స్పర్శబ్దం అలాంటిది ఈ శబ్ద ప్రయోగము అది ఎటువంటిదంటే అది ఎక్కడుంటే అక్కడ చాలా సూపర్ ఫీషియల్ అని ఒక అర్థము వచ్చిపోయే గానీ ఇంకొక అర్థము రెండు ఉంటాయి కాబట్టి సుఖ దుఃఖములు స్పృశించవు అంటే దాని అర్థం ఏంటంటే ఈ సుఖదుఖములు ఆత్మలోతు దాకా వెళ్లవు ఇవి శరీర స్థాయిలోనూ మనస్సు స్థాయిలోనూ ఆగిపోతాయి సూపర్ ఫీషియల్ ఒక అర్థం రెండోది అలా వచ్చి ఇలా పోతాయి ఉండదు అని రెండు అర్థాలు ఆ స్పరిశనే పదంలో కాబట్టి అక్కడ ఆత్మ అనేది సర్వాంతరముగా శరీరానికి మనస్సుకి ఆంతరముగా ఇటన్నిటికీ అధిష్టానంగా అది అలాగ ఉంటుంది దానిని సృశించే శక్తి వీటికి లేదు ఈ ప్రియాప్రియములకు పైగా ప్రియా ప్రియములు వచ్చి అతుక్కుపోయి ఏమీ కావాలి అతుక్కుపోతే శరీరంతో ముందు తర్వాత మనస్సుతోటి తర్వాత క్రమంగా ఆత్మలోకి మనం వాటర్ లీక్ అయినట్టుగా లీటో అలాగేం కాదు అలా వస్తాయిలా పోతాయి కాబట్టి సమస్య లేదు ఆగమాపాయినోర్హి స్పర్శ శుద్ధో దృష్టస్పర్శ ఉష్ణస్పర్శ ఇది ఇప్పుడు స్పర్శ శుద్ధాన్ని ఎప్పుడు ప్రయోగించినా వచ్చిపోయే వాటికే చెప్తారు ఇప్పుడు శీతస్పర్శ అన్నారనుకోండి శీతస్పర్శ అంటే చల్లదనము యొక్క స్పర్శ కలుగుతోంది అంటే అర్థం అది ఎలా వచ్చేలా అలాగే ఉష్ణస్పర్శ అన్నారనుకోండి ఉష్ణం యొక్క స్పర్శ కలుగుతుంది అంటే వచ్చి చూస్తున్నాం అనమాట ఇప్పుడు అగ్నిని పసుకుని అగ్నికి ఉష్ణస్ప ఉష్ణ స్వరూపం ఉంటుంది అని అంటారా లేకపోతే అగ్నికి ఉష్ణస్పర్శ ఉంటుంది అని అంటారా వెళ్ళనా అందరూ అగ్నికి ఉష్ణస్పర్శ ఉండడం ఏంటండి ఉష్ణస్పర్శ ఉంటే ఉష్ణం ఒకసారి మళ్ళీ వచ్చి అలా ఉంటే అలా అనొచ్చు ఉష్ణస్పర్శ ఏ డాష్ ఆఫ్ డాష్ ఆఫ్ హీట్ ఈస్ డేర్ అగ్నికి వస్తున్న స్పర్శ అంటే అలా కాదు అగ్నియే వస్తున్నాం కాబట్టి దాని స్వరూపమైన చోట స్పర్శ శబ్దాన్ని వాడరు స్పర్శబ్దం వాడరం డిహాజ్ ద టచ్ అఫ్ అన్నారు గాలి ఎలా ఉందంటే ఇహా టచ్ కోల్డ్నెస్ అన్నారు అనుకోండి అంటే గాలి స్వభావంలో ఉందని కాదు అర్థం అగ్నికి టచ్ సీట్ ఉంటుందా లేకపోతే డీటే అగ్నే ఉంటుందా రిటే ఇక్కడ స్పర్శ శబ్దాన్ని ఎప్పుడైతే ప్రయోగించారో అది ఆత్మస్వరూపంలో భాగం కాదని అది అలా వచ్చిపోయే అని స్పష్టమవుతాం ఇప్పుడు చూడండి స్పర్శ శుద్ధ ఆగమాపాయునోహ దృష్ట ఇదంటే ఎందువలనంటే ఈ స్పర్శ అనే పదము వచ్చిపోయే సందర్భంలోనే దాని ప్రయోగం ఉంటుంది ఉదాహరణకి శీత స్పర్శ ఉష్ణస్పర్శ అలాగా అంటే కాని నూ అగ్నేరుణ ప్రకాశయో స్వభావూత అగ్ని నా స్పర్శ ఇది అంతేకాని స్వరూపంలో భాగంగా ఉన్నప్పుడు స్పర్శనే మాత్రం ఉండదు ఇప్పుడు అగ్ని ఉన్నది అగ్నికి ఉష్ణము స్వరూపం ప్రకాశము స్వరూపం అటువంటిప్పుడు అగ్ని ఉష్ణస్పర్శ అని అందరు అగ్ని ప్రకాశస్పర్శ అనూ అయితే ఉష్ణస్య అగ్నినా స్పర్శ అంటారండి వేడికి అగ్నితో స్పర్శ అని అంటారు అందరు అదేమిటి అగ్నితో వేడికి స్పర్శ ఏమిటి అగ్నే వేడి కాబట్టి స్పర్శ శబ్ద ప్రయోగాన్ని అలాంటి సందర్భంలో చేయరు వచ్చిపోయడానికే చేస్తారు తగ్నే సవికురువా ఉష్ణ ప్రకాశవత్ స్వరూపూత ఆనందస్య తిషేధ అదే విధంగా ఎలాగైతే అగ్నికి ఉష్ణము ప్రకాశము స్వరూపము లేకపోతే అగ్ని కాకపోతే కొన్ని సూర్యుడి తీసుకోండి చదితు సూర్యుడికి ఉష్ణ సూర్యుడంటే అగ్నేనండి సుడు కూడా అగ్నేగా సూర్యుని ఎలాగైతే ఉష్ణము ప్రకాశము స్వరూపము ఆ విధంగా ఆత్మకు ఆనందము ఆత్మ యొక్క స్వరూపం ఆనందం పూర్ణత్వం హ్యాపీనెస్ ఈ ఆనంద స్వరూపము మంచిదే కదా మంచిదే కదా కాబట్టి మంచిదైన ఆనంద స్వరూపం కూడా ఆత్మకి ప్రవేశం లేకుండా అలా వచ్చేసేలా పోతుందని చెప్పడం ఇక్కడ కేవలము శరీరానికి మనస్సుకి మాత్రమే వచ్చిపోతూ ఉండేటువంటి స్త్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మయందు స్వరూపంలో ఉండవు అని చెప్పడం అందు తాత్పర్యమే గాని ఆ వాక్యానికి ఆ శరీరం వా సొంతం స్త్రి నస్పృశ్యత అని అనే నిషేధానికి కేవలము వచ్చిపోయే సూపర్ఫిషియల్ గా ఉండే క్లషర్ పెయిన్ ఆత్మని టచ్ చేయమని నిషేధించటం అనే తాత్పర్యం గాని ఆత్మస్వరూపంలో ఆనందం అనేదే లేదు అది శూన్యమని చెప్పడం అందు తాత్పర్యం కాదు కాబట్టి స్వరూపభూతమైన ఆనందం ఉంటుంది ఎలాగైతే అగ్నికి స్వరూపభూతమైన ఉష్ణము సూర్యుడికి స్వరూపభూతమైన ఉష్ణము లేదా ప్రకాశము అలాగే ఉంటాయో ఆత్మకి స్వరూపభూతమైన ఆనందం ఎక్కడికి పోదు అది ఉంటుంది అది కూడా లేదని వాక్యానికి అర్థం కాదు కాబట్టి స్వరూపభూతమైన ఆనందము ఉండనే ఉంది అంటే అర్థం ఏంటో తెలుసిన అది శూన్యము కాదు ఆనందం శూన్యం అలా అవుతుంది ఎందుకంటే ఆ విధంగా శృతులు చెప్తున్నాయి మహాత్ముల అనుభవం కూడా ఉంది విజ్ఞానమానందం బ్రహ్మా ఆనందో బ్రహ్మా ఇత్యాదిశ్యుతిభ్య విజ్ఞానమానందం బ్రహ్మ అనేది మంచి వాక్యం బృహదారి గీతంలో వస్తుంది మూడో వాక్యంలో ఉండేది అక్కడ మంచి చర్చ ఉంది నేను కొంచెం ఒప్పుకుంటే ఒకసారి తీసుకోలేదు ఆఖరి వాక్యండి విజ్ఞానమానందం బ్రహ్మ అని ఆఖరి వాక్యం ఆఖరి వాక్యంలో గోలందు చర్చ అంటే ఏది విజ్ఞానమో అదే ఆనందం ఏది ఆనందమో అదే విజ్ఞానం అదే బ్రహ్మ విజ్ఞానం ఆనందం బ్రహ్మ చాలా గొప్ప వాక్యం విజ్ఞానం అంటే మీకు బయట ఉంటుందో మీ స్వరూపంలో ఉంటుందండి మీ లోపల ఉంటుందండి మీ స్వరూపంలో ఉంటుందండి విజ్ఞానం ఏది విజ్ఞానమో అదే ఆనందం అంటే ఏది తెలుసుకునే చైతన్యం ఏది కలదో అదే ఆనందం ఇప్పుడు మీకు ఆనందానుభవం కలిగింది అనుకోండి ఆనందానుభవం కలిగింది అంటే ఎందుకు కలిగింది నేను దీన్ని తెలుసుకున్నాను అంచేత ఆనందానుభవం కలిగింది అంటే ఇప్పుడు ఆనందం ఎక్కడ ఉన్నట్టు ఇది తెలియబడిన దాంట్లో ఉండి దాని నుంచి ప్రవహించినట్టు అదే పొరపాటు దీన్ని తెలుసుకున్నటువంటి ఏది జ్ఞానం కలదో అదే ఆనందం జ్ఞానమానందం బ్రహ్మ అదే బ్రహ్మ బ్రహ్మ అంటే దేశకాలంలో అతీతమైంది అని అభిప్రాయం ఆహా అలాగా అయితే ఆనందం ఎక్కడ ఉంటుందన్న ఓ అయితే ఆనందం ఇప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి వచ్చే వరకు ఉంటుందని ఒక కాలానికో దాన్ని పరిమితం చేయకుండా దీక్ష కాలంలో అతీతమైనదే పదానికి అర్థం విజ్ఞానం బ్రహ్మ అలాగే ఆనందో బ్రహ్మ చిత్రం ఆనందం మీకు కలిగినప్పుడు దేర్ఆర్ రిఫ్యూ ప్రూఫ్స్ అబౌట్ ఇట్ మీకు ఆనందం కలిగిన క్షణాలను మీరు అనుభవానికి తెచ్చుకోండి దీనికోసం ఆనందం కలిగిందంటే మీరు ఏదో జీవితంలో ఎక్కడికో పాతికాల వెతకడం అలాగే అక్కర్లా మీరు ఏదైనా జోకు వేసినప్పుడు నవ్వారనుకోండి అదే ఆనంద క్షణం ఆనందం కలిగిన క్షణం అంటే అదే జోకు వేసినప్పుడు నవ్వితే అదే ఆనందపు క్షణం ఆ క్షణంలో కొన్ని టూప్స్ కొన్ని సత్యాలు మనకు అనుభవానికి వస్తాయి ఒకటి ఆనందం కలిగిన క్షణంలో నేను నాది ఉండవు ఈ ఆనందాన్ని నేను పొందుతున్నాను అన్న ఉంటుంది అప్పుడు ఉండదు ఈ ఆనందం నాకు వచ్చింది అని ఉంటుంది అప్పుడు ఉండదు తర్వాత ఉంటుందంటే అర్థమేదో తెలుసినా ఆనందం అయిపోయింది అని అర్థం తర్వాత అంటే ఏంటండి భోజనం తర్వాత అంటే అర్థం అండి భోజనం అయిపోయింది అని కదా అర్థం అలాగే ఆనందం కూడా పూర్తయిపోయింది ఇంక ఇప్పుడు లేదు ఆనందం అది తర్వాత ఉంటుంది నంబర్ వన్ తర్వాత ఆనందం వచ్చిన క్షణంలో మీకు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఉండదు కాలం ఉండదు మీరు కేవలము ఆ ప్రజెంట్ మూమెంట్ లో ఉండిపోతారు అంటే కాలానికి అతీతంగా వెళ్ళిపోతారు ఆనందం వచ్చింది మహా ఆనందంతో నవ్వినప్పుడు నేను ఇక్కడ ఇంట్లో కూర్చొని అవుతున్నానని దేశభావన ఉండదు సాధారణంగా మనిషి తనను దేశానికి కంబైన్ చేసుకుని ఉంటాడు నేను అనగానే దేశం ఉంటుంది నేను అనగానే డైమండ్ పాయింట్ కంఫర్టబుల్ నేను అనగానే కడప ఆహా కంఫర్టబుల్ కాదు ఎందుకంటే కడప మనకు ఒక కొత్త కనుక కనుక మనిషి ఆ దేశంతో కంబైన్ చేసుకుని ఉంటాడు నేను దేశం మీద ఆధారపడుతూ ఉంటాడు దేశభావనలో ఉంటుంది దేశానికి అతీతం అవుతాడు ఇప్పుడు జోకు వేసినప్పుడు నవ్వినప్పుడు ఇప్పుడు మంచి జోకు వేశారనుకోండి మీ ఇంట్లో ఉండగా వేసినప్పుడు నవ్వేరనుకోండి అయితే మీరు కొంచెం అన్కంఫర్టబుల్గా ఏ హాస్పిటల్లోనో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు లేదా బస్సు స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు మంచి జోకు వేసినప్పుడు నవ్వారనుకోండి అప్పుడు ఇక్కడ నవ్వుకి అక్కడ నవ్వుతే తేడా ఏమైనా ఉందా లేదా ఎందుకంటే మిమ్మల్ని దేశాభిమానం నుంచి పైకి వేవలేస్తుంది ఆ ఆనందం అది మీ స్వరూపంలో భాగం అది కూడా స్పృశించదు అది కూడా రాదు అది కూడా లేదు అని చెప్పడం ముందు ఇక్కడ తాత్పర్యం ఉండాలి ఇలా వచ్చిపోతూ ఉంటాయి చూడండి ఈ మానసిక సుఖాలు మానసికమైన ఉల్లాసము అలా వస్తుంది అది మాత్రమే ఆ ఆత్మస్వరూపాన్ని స్పృశించదు అని చెప్పడం తాత్పర్యం కాబట్టి వినాశమే వాతీతో భవతే మగవాన్ ఇంద్రుడి చెప్పిన దాన్ని ప్రజాప్తిగా ఏమీ సమర్థించటలేదు మళ్ళీ ఓకే సాధారణంగా ఉపనిషత్తుల్లో సర్వత్రా కూడా సుఖ దుఃఖములు అనే పదాన్ని ఒక సెన్స్ లో వాడతారు సుఖము అనేది దుఃఖానికి ఆపోజిట్ ప్రతియోగి అంటే ఆపోజిట్ అలాగే వాడతారు ఉపనిషత్తులంతట ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పేపుడు ఆనంద శబ్దాన్ని వాడతారు కానీ ఒక్క చాంద్రోద్యంలో మాత్రం ఇక్కడ వచ్చిపోయే సుఖ దుఃఖాల సందర్భంలో సుఖశబ్దాన్ని వాడిన మాటది స్వరూపభూతమైన ఆనందానికి కూడా సుఖశబ్దాన్ని వాడారు ఆ శబ్ద ప్రయోగం అలా ఉంది దాన్ని ఆ సందర్భాన్ని మనం తెలుసుకోవాలి సో యో భూమా తత్సుఖం అని ఏడో అధ్యాయంలో ఏది అల్పమో అది మరణశీలి ఏది దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన ఆత్మ పరబ్రహ్మ ఏదైతే కలదో అది సుఖము అంటే అక్కడ సుఖశబ్దానికి సుఖదుఖాల్లో సుఖం కాదది సుఖదుఖములకు అతీతమైన సుఖం అంటే ఆనందముఖం కాబట్టి అక్కడ ఒక్కచోట మాత్రం సుఖశబ్దానికి మీరు స్వరూపభూతమైన ఆనందం అని తెలుసుకోవాలి కానీ వచ్చిపోయే సుఖం మాత్రం అనుకోవద్దు అది ఒక్కటే సందర్భం అక్కడ బ్రహ్మాండానికి వదులు భూమా అని కూడా వాడతారు అక్కడ మాత్రమే అలా వాడారు మిగతా తట కూడా ఆనంద శబ్దాన్ని అలాగేనే వాడారు ఇన్ూర్వపక్షం నను హోమ్న ఏకత్వే అసంవేద్య స్వేణ్య సంద్యవాత్ నిర్విశేషత ఇది నేంద్రస్ తదిష్టం అని ఓ పూర్వపక్షాన్ని వేరెట్టారు పూర్వపక్షం సగం పెద్ద పూర్వపక్షం ఇప్పుడు సగం మళ్ళీ రేపు సగం కాదు రేపే దీన్ని చెప్తాను ఓం పూర్ణ నమద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దూర్ణశ్చ పూర్ణమాయ పూర్ణమ్యే ఓం శాంతి శాంతి శాంతి హి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం గక్ష శ్రీకృష్ణ ఆత్మ నమస్తూ ఇది బంధు 到